నేనే ప్రార్థన చేస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధిడ మైమోనతడా సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభావ నీకు వందనాలు స్తోత్రం చెల్లించిన నాయన ప్రభావ నా తండ్రి నీకే కోట్లాది వందన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభ ఏమి ఇచ్చిన చెల్లించనా నా తండ్రి నీకే కొట్లాది వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం కూడిన ప్రభ ఇద్దరు ముగ్గురు నాముంటే అక్కడ ఉంటాను మా మదరు నీకు స్తోత్రంలో చెల్లించిన నాయన ప్రభ నీకు కోట్లాది వందనాలు ఏసయా నికే స్తోత్రంలోనైనా వచ్చిన యేసు ప్రభావ వచ్చిన పతొక్క ఆశీర్వదించి రక్త పురుషు దచ్చేయండి ఏసు ప్రభ ఎవరైతే రాలేదో ఎంతమంది సేవలు వాడబడతారో ప్రతొక తోడయండి ప్రభావ సేవలు అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా ప్రతొక్క దాంట్లో తోడని నడిపించి విజయాన్ని మీద ఇచ్చేయండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం మందు పాటలు అయిపోందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభ మీ స్వరాన్ని వీరికి కూడిన ప్రవ్వ యశు ప్రభానికే వందనాలు ప్రభ ప్రతి ఒక్క చీకటి శక్తులు అంధకార దయ్య గద్దించి ఏసుప్రభ పతొక్క బిడ్డకు నాటి పదింపచ్చేయండి ఏసుప్రభ వాక్యాన్ని ఏసు ప్రభుతో ఒక బిడితో మీరు మీ స్వరాన్ని వినిపిప్పచేసి బలపరిచి దీవించి ఆశీర్వదించి నిరాకడకే పత ఒక్క బిడి సిద్ధపరచుకోమని నజరడ నేసుకు సంవేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్య జీవను మేరా ప్రభు ఈసీ మే సదా నయ నయ జీవను మేరా ప్రభు ఈసీ మే సదా ఆనంద షు మసి సదా ఆనంద ఆనంద షు మసి సదా నయా నయా జీవన మభు ఈశు మస సదా నయా నయా జీవన మరా ప్రభు ీశు మసీమ సదా మేరా ఇ సంద ఆనంద మేరా సదా నయా నయా జీవన మరా ప్రభు ఇష మసీమే సదా పాప మిట్ రఘు జంగ ఈశ్వే అనంత జీవన ముక్తి ఓ నయాీవన్వెత్రు ఆత్మా పాప మి రోగో కళాబోల్ ఐశ్వే అనంతీవన్ ముక్తి ఓ నయా జీవన పవత్రు ఆత్మా జీవన మేరా ప్రభు య మసీ మయా జీవన మభు యూ మసీ మదా చంపేత జీవ దేత యశ సదా విజయ ఆవో మిల్ ఓజన్గా సోగేషు జీవ దేగ షు ద విజయర్ సో బ నయా జీవన మరా ప్రభు యీశు మసీ మే సదా నయా నయా జీవన మరా ప్రభు ఈశు మసీ సదా ఆనంద ఆనంద మశ మసీ సదా ఆనంద ఆనందసీమే సదా నయా నయా జీవన మరా ప్రభు ఈశ మసీమ సదా అయ్యే ప్రార్థిస్తాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోకుప్తండి జీవము గల ఐసయ్య నా ప్రాణపీడ నా రక్షణ కర్త నాశయ దుర్గమ సైన్యములకు అధిపతికు దేవ మహోన్నతుడా నీకేస్తలు స్తోత్రమైనా నీ గడిచిన కాలమంత ప్రవ్వ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారు దీవారాతులు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రవ్వ అడుగడుగున ప్రవ్వ మీ కృప మాకు అనుగ్రహించినైనా నా తండ్రి ఎస్ఐ పతి శ్రమలలో నుంచి ప్రభావ పతి శోధనల నుంచి ప్రవ వాటిని విజయం పొంది ఒక శక్తి మీరు మాకు అనుగరించినారు ప్రతి దశలో ప్రవ నేను మహిమ పరిచే కృపను మాకు అనుగరించినందుకని నీకు ఎంతో వందనాలు ప్రవ్వ అయినా అనేక పర్యాల నుంచి ప్రవ్వ మమ్మల్ని ఎంతగానో మీరు మమ్మల్ని ప్రేమించినైనా ఎన్నో విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు ప్రతి దశలోనైనా మేము ఏ విజయం పొందాలా ఏ రీతిగా మా ఆత్మీయ జీవితాలు మేము మెరుగుపరచుకోవాలనే విషయాలు మాతో మాట్లాడుతున్నారనైనా వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందలు అర్పించుకుంటున్నామైనా ఈ రాత్రికాల సమయంలోనైనా మరోసారి ప్రభావ మీ కృపాసింహాసనం ఆశ్రయించడం మీ పాదల దగ్గరికి వచ్చినమైనా గొప్పదేవ మరియలాగా మీ పాదల దగ్గర కూర్చున్నాంనైనా మేము నేర్చుకోవాలా మీ సైధిలో కూర్చొనైనా మీరు మాతో సంభాషించండి మీకు పరిశుధాత్మ నడిపింపు దైనా అయినా ఇక మీదట మేము ఏరీతిగా మేము ముందుకు వెళ్ళాలో ప్రవ్వ మీరు మాతో మాట్లాడమని ప్రార్థిష్టం మా జీతాలు మా హృదయాలు సరి చేయండి ప్రవ్వా మాలో ఇంకేమైనా బలహీనతలు ఉంటే మీకు ఆయాసకరమైన జీతం ఉంటే ప్రవ్వ వాటి మా కిడలు కల్పించే నోటు ద్వారా తలంపుల ద్వారా హృదయం ద్వారా తప్పులు పాపాలు ఉంటే మమ్మల్ని క్షమించండి ప్రవ్వ మా పాపములు క్షమించండి మా కుటుంబీకులు చేసిన ప్రతి ఒక్కరి పాపలను ఇక్కడ ఉన్న వారు క్షమించి మమ్మల్ని శుద్ధీకరించి మీ సన్నిధి మమ్మల్ని సిద్ధపడుతున్న మీ స్వరాన్ని వినటానికి ప్రవ్వ మమ్మల్ని సరిచేసి మమ్మల్ని నడిపించమని మీకు పరిశుధాత్మతో శక్తితో మమ్మల్ని అభిషేకించి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిం పొందమని రాని బిడ్డ త్వరగా నడిపించమని ఏసు క్రీస్తు పరిషుద్ధ మన ప్రాధిష్టాం తండ్రి ఆ మెయిన్ మనము దేవుని దాసులు ఏ రీతిగా ఉండాలా ఆయన దాసులకు ఆయన బయలుపరుచుకున్న పతిది ఏ రీతిగా దాన్ని సాక్ష్యం ఇవ్వాలా అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు మనము ధ్యానిస్తాము ప్రకటన గంధము మొదటి అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూసుకున్నాం మనం ప్రకటన గంధం మొదటి అధ్యాయము మొదటి వచ్చినంలో కాబట్టి ఈ వాక్యం అని ధ్యానించినప్పుడు అర్థం చేసుకోవాలా ఇక్కడ రాయబడిన వాక్యం ఏసు తన దాసులకు కనబరుషకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపమైన అయన తన దాస్ దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులైన వ్యూహనకు వాటిని సూచించను అయితే మనం ఇక్కడ ఏమి అర్థం చేసుకోవాలన్నప్పుడు దేవుడు తన దాసులకు అనుగ్రహించిన ప్రత్యక్షత కాబట్టి మనం కూడా ఆయన దాసులమే అపోస్తులు దేవుడు ఏర్పరచుకున్న మొదటి సంఘం అపోస్తులు అన్నప్పుడు ఈ చివరి కాలంలో అందరూ కూడా చాలా మంది కూడా అపోస్తులు ఉన్నారు ఈ రోజు వరకు ఉన్నారు అపోస్తులు ప్రవక్తలు ఉన్నారు ఉపదేశకులు బోధకులు కాపరులు ప్రతి ఒక్కరున్నారు సువార్తికులు ఐదు రకాల పరిచయల గురించి మనం చూస్తాం బైబుల్లో అయితే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఈ రోజు మనము ఆయన దాసులం ఆయన దాసులుగా ఆయన సేవకులుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మొదటి శతాబ్దంలో అపోస్తులకి ఈ యుగ సమాప్తిలో ఏం జరగబోతుందో అవటన్నిటిని దేవుడు బయలుపరిచిండు ఆయన ఒక దర్శన రీతిగా యుగ సమాప్తిలో క్రైస్తవ సంఘం ఏ రీతిగా ఉండబోతుంది అనే విషయాలు అతను ప్రకటన గంధం మొత్తం రాసినట్టు మనం చూస్తాం ఆ ప్రకటన గంధంలో రాయబడిన ప్రతి వాక్యము ఈ చివరి కాలంలో ఎండ్ టైంలో అవన్నీ జరుగుతున్నాయి అయితే కానీ క్రైస్తవలో ఏంటంటే అవి ఎక్కడో జరుగుతున్నాయి ఏదో ఎప్పుడో రాయబడ్డే వాక్యాలు వాటితో మనకి ఏం అవసరం లేదు అని ఈ రోజు కూడా సంఘాలు ఆరాధన చేసుకుని వర్షిప్ చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు కానీ దేవుని దాసుడు అనేవాడు నిజంగా నువ్వు దేవుని దాసుడు దాసురాలు అయితే మనం ఏం చేయాలి ఇక మీదట చూడండి ఇక్కడ ఇదొక ఉదాహరణ ఆయన దాసులకు ఆయన ప్రత్యక్షత బయలుపరచుకుండు అవన్నీ చూపించిండు చూపించి రాయబడ్డాయి కాబట్టి యుగ సామతలు జరుగుతూ వాళ్ళకు దేవుడు చూపించిండు వాళ్ళు చూసిండ్రు వాళ్ళ కాలంలో కొన్ని జరిగినాయి కొన్ని జరగలేదు కానీ ఎండ్ టైంలో అవి ఎట్లా జరుగుతాయి ఏ రీతిగా అవన్నీ ఉండబోతాయని దేవుడు ముందుగా చూపించినప్పుడు అవి ఎవరన్నా గ్రహిస్తున్నారంటే చాలా తక్కువ మంది గ్రహిస్తున్నారు ప్రకటన గ్రంథం అంటే చాలా మందికి ఇష్టం ఉండదు చాలా మందికి ఎక్కువగా ఆదరణకరమైన వాక్యాలు పాత నిబంధన కాలంలో కీర్తన గ్రంథము సామెతల గ్రంథము అవన్నీ చెప్తా ఉంటారు చెప్పడంలో తప్పు లేదు కానీ ఎండు టైంకి వచ్చే వారికి సంఘాలను ఏ రీతిగా స్థిరపరచాలా కాబట్టి బోధకుడు అన్నప్పుడు బోధించేవాడు ఏ స్ప్రభుని బోధకుడని ఎక్కువ పిలిచింది కదా బోధకుడు కాబట్టి ఆయన బోధించిన బోధించి బోధించిండు అంటే బోధకుడికి అన్ని తెలుసు అన్నట్టు ఆయన బోధకుడుగా ఉన్నాడు ప్రవక్తగా అన్ని రోల్స్ పాటించిండు ఆయన మన ప్రభు అపోడు అని కూడా ఉందో పేరు ఒక ఆయనకి ప్రధాన యాజకుడు అని ఉంది అపోస్తులని ఉంది ప్రవక్తనుంది కాపరనుంది అన్ని రోల్స్ పాటించాడు మన ప్రభు అంటే ఒక మనిషి అన్ని చేయగలడు అనే విషయం అక్కడ చెప్పబడుతుంది అట్లా ఒకేసారి కాదు క్రమీణ కాబట్టి ఈరోజు బలహీనత ఏంటంటే నేనే కాపరగానే ఉంటాను అంతే సరి కాపరిగా ఉన్నప్పుడు కాపరి గొర్రెలు ఎంత చూడాలా అవి గొర్రెలు సరిగా ఉన్నాయా లేదా అవి మంచిగా మేస్తున్నాయా లేదా వాటికి ఏమైనా జబ్బు పట్టిందా ఏం పట్టింది ఏ రీతికున్నాయి కాపరి చూడాలా అది కాపరి బాధ్యత కాబట్టి కాపరి బాధ్యత సరిగా లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయి ఎగ్జాంపుల్ నువ్వు ఒక గొర్రెలు కాస్తున్నప్పుడు నువ్వేం చేయాలా నీ దృష్టి మొత్తం గొర్రెల మీద పెట్టాలా అవి ఎటుపోతున్నాయి ఒక కొండకు నువ్వు ఒక నువ్వు పచ్చకులో మేస్తున్నప్పుడు అవి అట్టిని కనిపెట్టాలా అవి సరిగా అక్కడ ఉన్నాయా లేవా అన్నిటితో కలిసి ఉన్నాయా లేదా లేకుంటే అవైనా తప్పిపోయినాయా అనేది కాపర్ ఏం చేస్తాడు ఎప్పుడు వాటిని దృష్టి పెట్టి చూస్తూ ఉంటాడు అన్నట్టు కానీ ఈరోజు కాపర్లు ఎట్లున్నారు అలాంటి దృష్టి ఏం లేదు ఆదివారం వచ్చినరా కౌంట్ కరెక్ట్ గా ఉందా లేదా ఎవరైనా తగ్గితే వాళ్ళు ఇంటికి పోతారు తప్పు లేదు వాళ్ళకి ఎందుకు రాలేదామంటే వాళ్ళని కారణం రావాలంటారు చూడండి వాళ్ళ మీద ప్రేమ చూపి పోరు వాళ్ళు కాబట్టి ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మనం చూస్తున్నాం ఎందుకు దేవుడి ఈ విషయం మనకు బయలుపరుస్తున్నప్పుడు దేవుడి నీకు ఒక ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నాడు అది నువ్వు చూసి నువ్వేం చేయాలా త్వరలో సంభవింపబోతున్నాయి ఇవన్నీ త్వరలో జరగబోతున్నాయి కాబట్టి నువ్వేం చేయాలా యోహోను ఆ ఏడు సంఘాలకి నువ్వు వర్తమానం పంపి నువ్వు లెటర్ రాయి అని దేవుడు చూపించిన తర్వాత అప్పుడైనా రెండో అధ్యాయం నుంచి పత్తి సంఘానికి లెటర్ రాసిండు పత్తి సంఘం ఏరితిగుందనేది ఇది ఎవరికి బయలుపరచబడింది యోహానికి బయలుపరచబడింది అంటే ఒక తన దాసుడు అంటే తను తాను ఉపేక్షించుకొని సంపూర్ణంగా ప్రభుకు సమర్పించుకొని ఆయన మీద ఆయన కొరకు రోషం కలిగి పౌరుషం అలాంటి వాళ్ళకి ఈ లోక శ్రమలు ఎన్ని వచ్చినా కానీ వాటిని సహించి జయించి ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళకే దేవుడు బయలుపరుస్తాడు అలాంటి వాళ్ళకి దేవుడు ప్రత్యక్షతలు ఉంటాడు సాధారణంగా యథావిధిగా మెకానిక్ లైఫ్ లో ఉన్న కూడా ప్రత్యక్షత ఉండదు ఏదో చేసుకొని పోతా ఉంటారు అంతే కానీ ఇది ఎండ్ టైం చివరి కాలంకి వచ్చేసిన మనం ఇక మీదట మనం ఏ రీతిగా మనం ముందుకెళ్ళాలన్నప్పుడు ఆయన తన దాసులకు వర్తమానం పంపిస్తుంది ఈ రోజు నీకు నాకు కూడా వర్తమానం ఇస్తున్నాడు దేవుడు ఆ రోజు వాళ్ళకు బయలుపరిచిండు చూపించిండు ఇప్పుడు ఆలో కొన్ని విషయాలు ఈ యుగ అవి ఎట్లా హెచ్చరించాలా చూడండి ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా వాళ్ళకి చిహ్న పరంగా దేవుడు చూపించిండు అవన్నీ ప్రాణం మొత్తం అవి జరుగుతాయి అని కానీ అవి ఏ రీతి గుంటనేది మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు అంటే అక్కడి నుంచి ఒక స్టెప్ మనకు ముందు తీసుకెళ్తా ఉన్నాడు వాళ్ళు చూసిన దర్శనాలు ఆ గుంపులు అవన్నీ కూడా ఇప్పుడు మనుషులు ఎట్లా అర్థం చేసుకోండి బహు కష్టతరం అది కూడా అర్థం చేసుకోలేదు ప్రకటన కానీ దేవుడు మనకి ఇచ్చిన కృప చాలా మందికి ఇచ్చిన కృప మనలాంటి వాళ్ళు కూడా చాలా మంది మనమే గ్రేట్ కాదు ఏ రోజు కూడా మన గొప్పతనం ఏం లేదు మనకి కదా ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలో దీనులై తగ్గించుకొని ఆయన వాక్యానికి మన విధేయత చూపించడం కాబట్టి ఆయన మనకు బయలుపరచుకుంటా ఉన్నాడు ఈ ఆ రీతిగా ఉన్న వాళ్ళకి ఎవరికైనా బయలుపరుచుకుంటూ ఉంటాడు కదా ఏలియాకి వచ్చిన మనం చూస్తాం కదా ఏలియా నువ్వు ఒక్కడవే స్పెషల్ కాదు ఇంకా ఏడు వేల మంది నేను విశేషంగా పెట్టుకున్న ఇంకా కొంతమందిని పెట్టుకున్న అక్కడక్కడ మీరే మీరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఏలియా కాబట్టి నువ్వు ఒక్కడే కాదని కానీ నీ తరంలో నువ్వే కాబట్టి ఈ తరంలో నువ్వు నేను మన తరంలో మనం వాళ్ళ తరంలో వాళ్ళు కాబట్టి అన్ని తరాల్లో కూడా ఒక శేషాన్ని దేవుడు నిలుపుకుంటాడని అర్థం కానీ ఇక్కడ ఏం జరుగుతుందన్నప్పుడు దేవుని దాసులు ఆయన వర్తమానం పంపి యుగ సమాప్తిలో జరగబోతుంది ఇవి త్వరలో జరగబోతున్నాయి ఎప్పుడు చెప్పిన ఈ విషయము రెండు వేల ఇరవై రాయబడ్డ వాక్యం ఇది మన ప్రభుకు ముందు ప్రకణగంధం రాసింది సిక్స్టీలోనే సెవెంటీలోనే రాసింది వాళ్ళు కాబట్టి ఆయన చివరి శిష్యుడు ఎస్ ప్రభు ఈయన చివరి శిష్యుడు ఈయనొక్కడే లాస్ట్ లో చనిపోయింది అందరూ ముందే చనిపోయిండు కాబట్టి ఈయనకి దేవుడు బయలుపరిచిండు సంఘము చివరి కాలంలో ఉంటాడని అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థమయ్యే విషయం ఏంటంటే ఇంత కాలం నుంచి మనం ఎన్నో వాక్యాలు విన్నాం మనకు బయలుపరచబడిన విషయాలు బహుశా నాకు తెలిసి నాకు తెలిసినంత కాడికి నేను చూసినంత కాడికి నేను ఎన్నో సంఘాలు తిరిగిన నేను ఎన్నో ప్రాంతాలకు పోయినా కానీ కూడా ప్రాణాన్ని కను ఎక్కడో ఒక ముక్క తీసుకుంటే ఏదో వాళ్ళకి అవసరమైన ఒక చిన్న తీసుకుంటారు అంతే అంత డెప్త్తుగా అంత డీప్ గా ఆ గుంపుల గురించి కానీ ఎవరు కూడా చెప్పినట్టు నేను చూడలే ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటే కూడా అది చదవటం ధన్యత అది వినేవాడు ధన్యత దాన్ని పాటించేవాడు దాన్ని ప్రకటించడం మరీ బహుధనుయుడు కదా కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్పాలంటే ఈ చివరి కాలంలో మనుషులు ఆ గుంపు అది పిచ్చి పిచ్చిగా ఉంది బోధ అనేది చాలా మంది ఏం చేస్తారంటే ఆ గుంపులు ఆ మృగాలు ఇవన్నీ మనకి ఎందుకు అని చెప్పి చాలా మంది పోతా ఉంటారు కదా కాబట్టి దేవుడు ఇప్పుడు నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే ఆ గుంపులు ఎట్లా అవి ఆత్మీయంగా మీ మధ్యలో ఉన్నాయి వాటిని చూపించి వాటి ఆ గుంపులో నుంచి ఆ భ్రష్టతో నుంచి ఆ తెగుల్లో నుంచి వాళ్ళు బయట తీసుకురావటమే నీ నా సేవ అందుకు దేవుడు మనకి ఈ విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు అది బహు కష్టతరమైంది కాబట్టి అది నువ్వు చెప్పాలన్నా కానీ నువ్వు విన్నా కా నువ్వు వినేవాళ్ళు కానీ కొద్ది కష్టమైన ఉంటుంది కానీ నీ బాధ్యత నా బాధ్యత ఏంటంటే వాటిని ఏ రీతికైనా సరే వాటిని విశుద్ధీకరించి వారికి అర్థమయ్యే రీతిగా మన వాక్యాన్ని బోధించినప్పుడే వాళ్ళకి అర్థం చేసుకుని దాని నుంచి బడికి రాగలరు కాబట్టి దానికి ఎంత ప్రయాసము ఎంత తపన ఉండాలి చూడండి అయితే ఇక్కడ ఒక విషయం మనకు వ్యవహన్ చెప్తున్నాను ప్రణానగంధము ఒకటో అధ్యాయం ప్రాణ గంధం ఒకటి రెండో మనం చూసినప్పుడు అతడు దేవుని వాక్యమును గుచ్చియో ఏసుక్రీస్తు సాక్ష్యమును గుచ్చియో తాను చూచినంత మట్టుకు చూచిందనంతటిని గురించి సాక్ష్యం ఇచ్చిండంట కాబట్టి ఆయన ఏం చూసిండు ఏం సాక్ష్యం ఇచ్చిండు ఈ రోజు నువ్వు నేను ఏం చూస్తున్నామో ఏం సాక్ష్యం ఇస్తున్నావు ఆయన వాక్యం గురించి ఏసు ప్రభు గురించి నువ్వు సాక్ష్యం ఇస్తున్నావా మనం ఇస్తున్నామో ఆ రీతిగా ఆ రీతిగా మనం సాక్ష్యం ఇవ్వకపోతే మనుషులు రక్షణలకు రారు ఈ లోకం సాక్ష్యం కాదు ఏసు ప్రభు ఎలాంటి సాక్ష్యం ఆయన జీవితం ఏ రీతిగా ఉంది ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఏ రీతిగా జీవించు ఆయన దైవత్వం గురించి నువ్వు సాక్ష్యం ఇవ్వాలా నువ్వు ఏం చూసినవో ఆయన ప్రత్యక్షతలో ఆయన నీకు ఏం బయలుపరుచుకున్నాడో నువ్వు ఎలాంటి రుచి చూసినవు ఆయనలో నువ్వు ఏ రీతిగా ప్రభు నుంచి ఉపదేశం పొందినవో వాటన్నిటి నువ్వేం చేయాలా అది రూఢిగా ధైర్యంగా నువ్వు ప్రకటించాలా అది చెప్పకపోతే నువ్వు ఆయన దాసుడు కాదు ఆయన దాసులలో మనం కానే కాదు నువ్వు ఎన్ని ఎన్ని చూసినా ఎన్ని దర్శనాలు చూడొచ్చు నిన్నీ వాక్యాలను చూపించవచ్చు నువ్వు అటన్నిటి నువ్వు విశీదీకరించి మనుషులకు ప్రకటించకపోతే మనం చూసింది కూడా వ్యర్థమే చూసి కూడా మన గుడ్డి అన్నట్టు గుడ్డివాడు ఎవరైనా చూడగలడా చూడలేడు కాబట్టి మన మనం చూసి కూడా మనకు గుడ్డి వాళ్ళ కావద్దు చూడాలా కానీ చూసేవాడు గుడ్డి వారికి వాక్యం నువ్వు గుడ్డివాడు గుండి చూడగలవా లేకుంటే చూసి గుడ్డివాడే కాగలడా ఈ రోజు మనుషులు చూసి గుడ్డివారు అయిపోయినారు చూసి కూడా దాన్ని ప్రకటించలేని స్థితులు ఉన్నారు ఎందుకంటే భయం అన్నట్టు ఎందుకు చెప్తే మళ్ళీ రానీరని భయం కానీ ఒక అవకాశం కదా ఏ రీతిగా చెప్తావు వారికి అర్థమయ్యే రీతిగానే చెప్తావు కదా అది ఒక ఆత్మ అదొక ఆత్మ అది ఏసు ప్రభు ఎట్లా చెప్పిండు శిష్యులకి ఈ లోకంలోకి ఎట్లా చెప్పిండు మరమం తోగిన బోధన కూడా సునాయాసంగా వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రకటించింది మన ప్రభు అలాంటి అలాంటి శక్తి నువ్వు నేను అడగాల ప్రభుని ఆ రీతిగా మనుషులు ప్రకటించాల ఇది మర్మంతో కూడా బోధైన గాని ఆ బోధ నువ్వు సునాయసంగా నువ్వు చెప్పగలవు అది ఏసు ప్రభు చెప్పిండు ఉపమాన రీతిగా చెప్పిండు తర్వాత దాన్ని దాని అర్థం కూడా వివరించిండు అప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాలేదు శిష్యులు అడిగినారు పోయి వేకాంతంగా పోయి ఈ రోజు మనుషులు అడుగుతలేరు అంతే తేడా ఇనేసి చెప్పేసి వెళ్ళిపోయినది ఎందుకు అనేది కూడా అర్థం స్థితిలో ఉన్నారు కాబట్టి మనుషులు ఎట్టున్నారంటే కాదు ఉన్నే ఓపిక గోడలేదు మనుషులకి దురదర్శవులు గలవారి ఉన్నారు మనుషులు కల్పన కాదు ఎటు గాలి కూడా తడి కొట్టుకొని ఉన్నారు స్థిరమైన మనుషులు అది ఎందుకు ఏందనేది ఒక దగ్గర స్థిరత్వం ఉండదు అన్నట్టు మనుషులు అట్టున్నారు ఈ లోకం అంతా కానీ లోకమంతా చెదిరిపోయి గాలి ఎటుగొడితే కొట్టుకొని పోతున్నారు సుడిగాలి కొట్టుకొని పోతున్నట్టు కొట్టుకొని పోతున్నారు ఎక్కడో గమ్యం తెలియని స్థితిలో పడిపోతున్నారు కానీ అవి ఎవరు కనుమరిగిపోయిన స్థితి ఆ ఈ రోజు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ స్థితిలో క్రైస్తవ సంఘము అట్లా ఉంది ప్రతి ఒక్కరు అట్లా ఉన్న కాదు అంత ప్రపంచమంతా ఆయన బిడ్డలే కదా ఫస్ట్ ఆయన ఒక బిడ్డలు ఎందుకు దేవుడు ఏర్పరచుకోవాలంటే మిగతా వాళ్ళ స్థిరపరచడానికి ఏర్పరచబడ వాళ్ళే గమ్మునుంటే మరి యువత మిగతా వాళ్ళ సంఘ పరిస్థితి ఏం అందుకే పేతులు నీతిమంతుడు రక్షింపబడటే దుర్బలం భక్తిహీనుడు పాపి ఎక్కడుంటాడు నీతిమంతులు ఫెయిల్ అయిపోతే వారి వాళ్ళ పరిస్థితి బహుభయంకరం కదా వాళ్ళు ఎవరు రక్షణ నడిపించాలా ఈరోజు ఎండు టైంలో అట్ అయిపోయింది సువార్త ప్రకటించవలసిన క్రైస్తవులు ఏం చేస్తున్నారు ఈరోజు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు ప్రార్థన చేయండి అంటే ధర్నాలు చేస్తా ఉన్నారు ఇది ప్రేమ సిద్ధాంతం కదా ఏస్ప్రవ్ ఏం చేసిండు ఒక చెంపగొడితే ఇంకో చెంప చూపుమనడు అంటే దాని అర్థం ఏంది ప్రతీకారం తీర్చుకోమని కాదు ప్రతీకారం తీర్చుకోవద్దు నేను ఒక చెంపగొడితే రెండో చెంప ఇటం దాని అర్థం ఏంటంటే నీకు కీడు చేసినా కూడా నువ్వు కీడ్ చేయకుండా నువ్వు మేలు చేయటం అన్నట్టు ఈరోజు ఎక్కడుంది అది మొత్తము ఈ లోకస్థలో తయారైపోయింది ఆ రీతిగా చూడండి మొన్నటి దిన ఒక ప్రాంతానికి నేను అన్న ఇద్దరం ఒక కుటుంబంలో ఒక పాస్టర్ చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినాం అవదార్చడానికి వెళ్ళినాం అయితే మేము వస్తూ ఉంటే పెద్ద రాళ్ళు ఒక రెండు మూడు రెండు కిలోమీటర్లు కిలోమీటర్ నారు పొడుగున అందరూ వైట్ డ్రెస్ వేసుకొని అదేదో పట్టుకొని బ్యాలికెట్లు పట్టుకొని మొత్తం దానికి ముందు ఒక పొలిటీషియన్స్ లీడర్స్ అన్నారు ఒక పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు ఆధారం చేసుకొని పోతాయి ఏదోదో చేసుకుంటా నాకు దేవుడు ప్రేర ఇంతమంది ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా సరే ఆ మణిపూర్ గురించి ఎంతో మంది ప్రయాస పడుతున్నారు ఏదేదో చెప్తున్నారు ఏదోదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఇది టైం వేస్ట్ చేసే బదులు ప్రతి సంఘము వాళ్ళ సంఘాల కూర్చొని గోనె పట్టలు కట్టుకొని ఆత్మీయత్తులు అర్థం చేసుకోండి నిజంగా గోనె పట్ట కాదు చూడండి ఉపవాస ప్రార్థన ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా దేవుని చిత్తం నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే కదా సరే ఆయన ప్రార్థన చేస్తే తప్పకైనా మార్గం చూపిస్తారు కదా ఏ రీతికైనా సరే మార్గం చూపిస్తారు వాడి శ్రమల పాలై కూడా రావచ్చు ఒకడు నువ్వు నువ్వు మార్గం నువ్వు ప్రార్థన చేస్తే ఏ కష్టం లేకుండా రావాలంటుంటే అది అసాధ్యం అది ఎందుకంటే అది అది దానికి విలువ ఉండదు ఒక వ్యక్తి గురించి నువ్వు ప్రార్థించినవంటే వాడు భయంకరమైన పాపంలో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి గురించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా తీసుకొస్తారు తెలుసా వాడికి బుద్ధి కలిగేలాగా తీసుకొస్తారు అప్పుడు కష్టాలపైనంత అప్పుడు వేడిస్తూ ఉంటావు అయ్యో నా ప్రార్థన ఏమైపోయిందని కానీ నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తుండడు ఆ రీతిగా అది నువ్వు అర్థం చేసుకోలేకపోతాయి ఈరోజు క్రైస్తవులు ఏ రీతిగా సునాయసంగా రావాలంటే రాదు నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన వేస్ట్ కాదు నేను చూసిన నేను ఎన్నో అంశాల గురించి ప్రార్థన చేసినా కానీ నాకు ఎట్లా జవాబు వచ్చిందంటే అది కష్టతరంగానే వచ్చింది జవాబు ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు వింటాడు ఎట్లాంటి ప్రార్థనకు జవా ఆయన జవాబు ఇచ్చినంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు కానీ మనం ఎట్టు ఉంటామంటే అట సరిగిపోతే సాలని అట్టుకుంటాం అన్నట్టు చూడండి వాళ్ళు అంతమంది ఆ రీతికి చేస్తున్నారు దేవుడు ముందుగా చెప్పిండి ఇవన్నీ జరుగుతాయి అప్పుడు ఏం చేయాలో ప్రార్థించమన్నాడా లేదా మీరు మెలుకుండి ప్రార్థించమన్నాడు మీ మీ విడుదల సమీపమైన ప్రార్థించమన్నాడు అనేక విజ్ఞాపన చేయమన్నాడు వాళ్ళంతా అటు చేసే బదులు పత్తి సంఘం ఎవరి సంఘంలో వాళ్ళు ప్రార్థన చేస్తే ఉపాసనని ప్రార్థన చేస్తుంటే దేవుడు స్పందించడా ఆ ఏం చేసిండ్రు సంఘం హింసింస పడుతున్నప్పుడు భయంకరంగా చిత్రహింసలు పడుతున్నప్పుడు ఏం చేసిన వాళ్ళంతా ధర్నాలు చేసిండ్రా లేదు బే అప్పుడు టెక్నాలజీ రాలేదు బ్రంట్రా కాదు ప్రార్థన చేసిండ్రు వాళ్ళు ప్రార్థన చేస్తే ఇల్లు కంపించింది అపుస్తులు కానీ నాలుగద్దె మీరు చదవండి కంపించి అప్పుడు బహుధైర్యంగా సువార్త ప్రకటించినారు శ్రమ అంటేనే వాళ్ళు భయపడిపోలే శ్రమ అంటేనే వాళ్ళని చూసి శ్రమ భయపడిపోయి శ్రమలుగుండి వెళ్ళి సువార్త ప్రకటించి అట్ల ప్రభు కొరకు నిలబడండి ఈ రోజు అట్లా చేస్తున్నారు అట్లా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మొత్తం భ్రష్టత్వంలో పడిపోయింది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒక హెడ్డింగ్ పెడతాడు దాన్ని క్లిక్ చేస్తే నీ టైం అంతా పోతుంది అక్కడే చూడండి ఈ రోజు అట్టు ఉందన్నట్టు దేవుడు ఏం చెప్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు అక్కడ దేవుని దాసులు ఏం చేస్తున్నారు దేవుడు నీకు ప్రత్యక్షత ఇచ్చి అన్నిగా బయలుపరిచి ఒక సంఘంలో ఒక దేవుని సేవకుడిగా ఒక సేవకురాలుగా మనల్ని పెడితే మనం ఏం చేస్తున్నాం ఈ రోజు లోకంలో క్రైస్తవంలో మరి వాళ్ళకి ఎవరు చెప్పాలా పోయి ఏసు ప్రభు ఏం చెప్పిండమ్మా మీరు ఏం చేస్తున్నారు చెప్పాలా ఇంకా చెప్పకపోతే ఇంకెందుకు నానబెట్టి నానబెట్టి అది ఇంకా పాడైపోయిందా కాదు కదా చూడండి ఏ రీతిగా ఉండాలా మనిషిం కానీ వాళ్ళంతా ఆ రీతి చేస్తున్నారు దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు రెచ్చగొడతా ఉంటారు వాళ్ళు వీళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు దానివల్ల అనిలు రక్షణ బంధువుతుడా నువ్వు పోయి ఈ రీతిగా నువ్వు కొట్లాడి ఎంత భయంకరంగా మాట్లాడి శివకులు ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు టీవీలలో వాటిల్లో మాట్లాడితే నువ్వు ఏ రీతిగా ప్రభు గురించి నువ్వు సాక్ష్యమిస్తూ ఎవడన్నా గ్రహించగలుగుతున్నాడు అవి ప్రకటన గంధం మొత్తం దానికి సంబంధించింది నిర్లక్ష్యంగా జీవించే వాళ్ళు మాకేం కాదు అనుకున్న వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు వచ్చినాయో నువ్వు నేను చెప్పాలా అందుకు దేవుడు ప్రకటన గంధం మనకి ఇచ్చిండు ఎండు టైంలో ఆయన చూపించిండు అది ఎట్లా అమలు పరచుకో ఎట్లా అమలు పరచబడుతుంది ఎట్లా ఉందనే స్థితి నువ్వు దాన్ని నెక్స్ట్ లెవెల్లో నువ్వు చూపించాలా వాళ్ళకు చిహ్న పరంగా దేవుడు చూపించిండు ఆ చిహ్నాలు ఏంది అర్థం చేసుకున్నావు నువ్వు నేను అర్థం చేసుకున్నాము అది గ్రహించగలిగినాము ఇప్పుడు నువ్వేం చేయాలా ఆ చిహ్నాలు ఈ రీతికి అర్థం చేసుకోవాలా ఇవి ఈ రీతిగా సర్పములు ఈ రీతిగా తేవులు ఈ రీతిగా గుంపులు ఈ రీతిగా ఈ గుంపులు ఉంటే నీకు ఏం జరుగుతుంది అసలు ఏందనేది వాళ్ళకు కనువిప్పు కలిగేలాగా నువ్వు ప్రకటించాలి అదే యోహాన్ చూపించింది అని రాసిపెట్టిండు ముందోటి ఒక కాలం కొరకు దేవుడు మన కొరకు రాసి పెట్టిండు ఆయన బిడ్డలందరి కొరక రాసి స్వీకరించి ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు కొంతమంది రక్షించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు చూడండి వాళ్ళు ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చిందంటే చూడు ప్రకటన కన్నా పదకొండు అధ్యయం పన్నెండో అధ్యయం పదకొండో వచ్చినంలో వారు దేవు గొర్రెపిల్లిన రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించి ఉన్నారు సైతాన్ మరణం వరకు తమ ప్రాణములు ప్రేమించిన వారు కారు ప్రాణం అంటే భయం కదా ఏసుప్రభు గురించి ఎట్లా సాక్ష్యం ఇచ్చిండో మరణానికి కూడా వెనకాలి మరణమే బెదిరిపోయింది వాళ్ళు చూసి చూడండి వాళ్ళ సీక్రెట్ ఏం తెలుసా ఏసు ప్రభుని ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత మూడో దిం లేచిన తర్వాత ఏసు ప్రభు శిష్యులకు అందరూ ఆయన అంటే ఆయన చెప్పిన రీతికి తిరిగి లేచిండు ఆయన ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగినారు వాళ్ళు అంటే మేము మరణించినగా తిరిగి లేస్తాం పునరుద్వానం పొందుతాం అనే ధైర్యంతో వాళ్ళు ఏసుప్రభు గురించి బహాటంగా ప్రకటించినారు వాళ్ళు అలాంటి ధైర్యం ఈ రోజు ఎవరికైనా ఉందా అయినందుకు సువార్త చెప్పమంటే నువ్వు భయపడతారు క్రైస్తవులు సేవకులు సువార్త చెప్పు బ్రదర్ అంటే భయపడతారు నువ్వు ప్రాక్టీస్ చేస్తే కదా ఇంకెప్పుడు చెప్తాం సువార్త చెప్పండి క్రైస్తవులకు ఎంతకాలం చెప్పుకుంటూ పోతాం మనం సువార్త చాలు టైం అయిపోయింది సువార్త నువ్వు వినే టైం అయిపోయింది ఇప్పుడు నువ్వేం చేయాలా విన్న పతి వాక్య నువ్వు అమలు పరచుకోవాలా ఎన్నో వాక్యలు మనం విన్నాం ఇంకా వినొద్దని కాదు నేను చెప్పేటది విన్నా వాటి అన్నిటి నువ్వు రిలీజ్ చేస్తూ ఉంటే కొత్తవి దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అప్పుడు అవి అవి కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి నిన్ను నువ్వు ఎంటీ చేసుకుంటూనే ఉండాలా మనలో మన హృదయంలో మన తలంపులో ఎన్నో వాక్యాలు నింపు నింపుకొని ఉన్నాం మనం అవి తొనిగిపోతూ కానీ వాటి మనం ఏం చేస్తానో మూత పెట్టేస్తాను అది తొనికి అది పొర్లి పారాల్సింది పోయి అక్కడే పెట్టుకుని ఉంటే కొత్త ఎట్లా వస్తాయి నువ్వు నిండా నింపు నింపబడితే ఇంకా నీరు బట్టవు కదా దాంట్లో నిండా నింపబడితే నీళ్లు బట్టవు ఇంకా నువ్వు ఎంటీ అయిపోతుంటే దేవుడు నింపుతూ ఉంటాడు తర్వాత అది నీలోకెళ్ళి అది ప్రవహిస్తూనే ఉండాలా చూడండి ఆ రీతిగా ఉండకపోతే కష్టం కదా ఎన్నో వాక్యాలు మనం ఇన్నాం కదా మనం చెప్పాలి మీదట సువార్థ ఎవరు కనపడతావాళ్ళు సువార్థ చెప్పాలి నేను ముఖమాట పడకుండా చెప్తా ఎవరికైనా సరే ఎందుకంటే దేవుడు అంత ధైర్యం దేవుడు మనకి ఇవ్వాలా ఆయన ఇవ్వకపోతే కాదు కదా అది నీకు ప్రేరేపణ కలిగితే నువ్వు చెప్పొచ్చు వాక్యం కొట్టరు కదా నీకు దేవుడు ప్రేరేపణిస్తాడు ప్రవ్వ ఈ బిడ్డకి నీ చెప్పాలనుకుంటున్నాం ప్రవ్వ ను ఆమోది ప్రావ అంటే నీకు దేవుడు ప్రేరేపణిస్తాడు కాబట్టి ఎట్లా స్టార్ట్ చేయాలా ప్రవ్వ ఏ రీతికి చెప్పాలా ప్రవ అన్నప్పుడు నువ్వు చుట్టుపక్కల చూస్తావు ఏదో నీ క్లూ దేవుడు ఇస్తాడు దాన్ని పట్టుకొని నువ్వు స్వార్థ చెప్తావు చివరికి ఏస్తుని పరిచయం చేస్తావు అటు చెప్పాలి అన్నిలకి వాళ్ళకి క్రైస్తవులకి ఎంతకాలం చెప్తావు చెప్పండి బైబిల్ చూసి చెప్పడం సునాయాసమే మరి అన్నిలకి ఎట్లా సువార్త చెప్తావు బూది గంత వరకు ఫస్ట్ యోదయ తర్వాత సమరయ్య తర్వాత బూది గంతులకు నాకు సాక్షులు ఉన్నారు యోధయ అంటే క్రైస్తవ సంఘంలో నువ్వు వాక్యం చెప్పాలా తర్వాత అనిలు మధ్యలో సాక్ష్యం చెప్పాలా తర్వాత బూదిగంధానికి ప్రపంచం మొత్తానికి వెళ్ళి సువార్త చెప్పాలా అది విధానం ఏసుప చెప్పింది అదే మత్ అపస్తులకారి మొదటి అధ్యయంలో పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు పరిశుధాత్మ వచ్చిన శక్తి నువ్వు చెప్పగలవు అప్పుడు యోదయాలంటే సంఘంలో తర్వాత అనిలు ప్రాంతంలో తర్వాత బూది గంతుల వరకు ప్రపంచం అంతా అన్ని తెగల వారికి నువ్వు చెప్పాలా ఆ రీతిగా వాళ్ళు చేసిందో వాళ్ళు అపోస్తుల సేవ ఈ రోజు మనం కూడా చెయ్యగలం ఆ రీతిగా మనం తీర్మానించుకుంటే కాబట్టి ఇంతకాలం మనం యూదైలోనే ఉన్నాం ఇంకా సమరే పోలేదు బోధిగా అసలే పోలే ఇంతకాలం యూదైలో ఉంటాం వాళ్ళు యూదైలో ఉన్నారు ఏసు ప్రభు శిష్యులు పైన అపోస్తులంతా అక్కడక్కడే చెప్పుకుంటున్నారు ఆ ఇంటికి ఇంటికి తిరుగుతూ ఉన్నారు దేవుడు చూసిండు అభిషేకింపబడ్డ వాళ్ళంతా ఒక దగ్గరే గుంపు కట్టుకొని గూడు కట్టుకొని ఉంటే సువార్త ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అందుకే ఆగబో అనే ప్రవక్తం దేవుళ్ళు లేపి ఎరిశలంలో బహు భయంకరమైన కరువు రాబోతుంది అని ఎప్పుడైతే ఆయన ప్రకటించిండో మొత్తం చెదిరిపోయినారు అక్కడికి వెళ్ళి అప్పుడు సువార్త స్ప్రెడ్ అయింది మన స్కాటర్గా ఆకపోతే వాక్యం సువార్త రాదు సువార్త రాదు ప్రకటించబడదు ఉన్న చోటం ఉంటే ఎంత కాలం చెప్తూ చెప్పు వాళ్ళు బలపడిన తర్త్ను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళిపోవాలా వాళ్ళు అక్కడ స్థిరపడి వాళ్ళు లీడర్స్ లాగా అయిపోతారు అప్పుడు నువ్వు ఇంకొద్ది ఎక్కడ పోతే అక్కడ స్థిర అట్లా చేసారు అప్పుస్తులు సేవ ఈ రోజు ఎక్కడని చెప్పు సంఘాలు పెరుగుతున్నాయి కానీ సువార్త పెరుగుతలేదు ఎందుకు అంటే అంతవరకే వాళ్ళు పరిమితి చేసుకున్నారు అంతవరకు గోడ కట్టేసుకున్నారు కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కట్టుకొని మేము సేఫ్ అని అనుకున్నారు కానీ సైతాను వాళ్ళ చుట్టూ గూడు కట్టిందని వాళ్ళకి తెలియదు వాక్యం ఉంది ఆ రీతిగా వేసులో చూసినప్పుడు వాడు చుట్టూ గట్టు కట్టిన యేరిశల్యం చుట్టూ గట్టు కట్టిండి వాడు అని ఏసుకో చెప్తే ఏడుస్తూ ఉంటాడు అక్కడ మా లుకాస్త వాక్యం అది నేడు ఈ దినమున నువ్వు నీ కన్నులు చూసినాక నువ్వు చూడలే నేను హెచ్చరించిన నువ్వు చూడలే శత్రువు వచ్చి నీ పిల్లల్ని చంపునను వాక్యం గూడు గట్టున వాడు చుట్టూ గట్టు కడుతున్నాడు కానీ గట్టు కట్టిన స్థితిలోనే కూడా మళ్ళీ క్రైస్తవులు చూడలేని స్థితిలోను మిమ్మల్ని ఎవరు చూస్తారు చూడండి యోహన్స్ వార్త వాళ్ళు ఎలాంటి సాక్ష్యం ఇచ్చిండ్రో ఈ రోజు మన అలాంటి సాక్ష్యం అని ఇవ్వగలుగుతున్నామా మొదటి యోహాను ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో యోహోన్ భక్తుడు చెప్తుండే ఇక్కడ జీవవాక్యములు గుర్చినది జీవవాక్యం ఇది జీవం ఈ జీవవాక్యం గుర్చినది ఆదిలో నుండి ఏది వి ఏది ఉండెనో ఆదిలంటే మొదటి నుంచి ఏది ఉండేనో మేమేది వింటిమో ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఏది ఆదిలో జీవవాక్యం ఉంది అది ఆదిలో నుంచి ఉంది అది ఏదైతే ఉండిందో మేమేది వింటిమో ఏదైతే వాళ్ళు విన్నరో ఏదైతే కన్నులారా చూసినరో ఏది చూచిండ్రో దాని నిదానించి చూసి కనుగొంటిము మా చేతులు దేని తాకి చూచెను అది మీకు తెలియజేయచున్నాము ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ అంత ఈజీగా సువార్త వాళ్ళకు బహాటంగా చెప్పలే వాళ్ళు కూడా పరిశీలించిండ్రు చూడండి జీవవాక్యం గురించి ఏసవాక్యం నుంచి మనకి ఏం తెలియ చెప్పండి అనే జీవము దేనికి సంబంధించిన మనం తెలుసా దాని గుర్చినది ఆది నుండి ఏది ఉందో ఆది నుంచి ప్రాణన కన్న వరకు ఏం రాయబడిందో అది అది మే విన్న ఏది విన్నాము ఏది కనులారా మేము చూసినము ఏది నిదానించి చూసినము కనుగొన్నము మా చేతులు దేని తాకి చూసాను చూడండి ఇన్ని ఈ రీతిగా కూడా మనుషులు ఉండగలరా అని మనం ప్రశ్నించుకోవచ్చు కదా క్రైస్తులు ఈ రీతి ఉన్నారా దేవునంటే నిజంగా వేసుకొని నమ్ముకొని సువార్త చెప్పేది కాదు ఆయన దైవత్వాన్ని నువ్వు గుర్తించాలా ఆయన దైవత్వాన్ని రుచి చూడాలా ఆయన సంపూర్ణంగా నువ్వు ఆయన లోతులోకి వెళ్ళాలా అప్పుడే వాటి నిదానించి అపోస్తలు చూసి అది నిర్ధారం చేసుకొని ఈయన సజీవుడు అని అప్పుడు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి అప్పటి వరకు వాళ్ళు కూడా అనుమానాలే ఆయన తిరుగులేస్తున్న అప్పుడు కూడా అనుమానాలే ఎప్పుడైతే ఆయన కనబరుచుకొని ఆయన ఎప్పుడైతే ప్రత్యక్ష పరచుకోండి నుంచి వాళ్ళు ధైర్యంగా మరి ఆయన పునరుద్ధరణ ప్రకటించినారు ఏప్రం తాకిందా లేదా వాళ్ళు ఆయన నిదానించి పరిశీలించిందా లేదా తోమా వీళ్ళంతా చూడండి వీళ్ళంతా ఉన్నారు అక్కడ దాన్ని మేము ఈ రోజు క్రైస్తులు ప్రకటిస్తున్నారు ఆ ఏశ్వ గురించి మనము ప్రకటించాలా నువ్వు నేను ప్రకటించాలా రీతిగా తీర్మానించుకోవాలంతే ఇంకెంతకాలం మనం చెప్పిన వాళ్ళకే చెప్పుకుంటూ పోతాం మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిది శాస్త్రలు పరిచరులు ప్రేమిస్తున్నారు స్వార్థపరమైన ప్రేమ కానీ శాస్త్రల నీతి కంటే పరిచరుల మీ నీతి అధికం కావాలన్నాడు వాళ్ళ నీతి ఏంది వాళ్ళకు వాళ్ళే చెప్పుకోవాలా ఏదో రానిరు మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన బోధకులనే పిలుచుకుంటూ ఉంటారు ఎవరైనా పోయి మంచిగా గట్టిగా వాక్యం చెప్పిననుకో ఆ సంఘానికి దేవుడు బయలుపరిచినప్పుడు చెప్పిననుకో నెక్స్ట్ రోజు ఇంకా లేదన్నట్టు వారం ఇంకా అంతే లాస్ట్ కానీ నీకు దేవుడి ఇచ్చిన టైంకి ఒకటే లాస్ట్ వాళ్ళ లాస్ట్ అవకాశం కానీ వార్నింగ్ అయితే పోవాలా చెప్పాలి కదా ప్రేమతో చెప్తాం మనం ఎప్పుడైపోయినా కఠినంగా మేము చెప్పం ఆయన ప్రేమతో చెప్పింది కాబట్టి మనం కూడా ప్రేమతో చెప్తాం ఒక కఠినంగా చూపాల్సి కఠినంగా చూపుతాము ఎందుకు చూపుతాము అందులో ప్రేమ ఉంది కాబట్టి ఎప్పుడు నీకు ప్రేమలాగా చెప్తే నువ్వు ఏమవుతుంది నీకు గారాభం అయిపోతావు అన్నట్టు అప్పుడప్పుడు కూడా కొంచెం బెత్తం వాడితే ఏమవుతుంది అంటే పిల్లలు సరిగా అవుతురా లేదా వాళ్ళు జిద్దు అనుకో ఏమవుతుంది లైట్ తీసుకుంటా ఒకసారి దెబ్బ వేసినవనుకో అప్పుడు కరెక్ట్గా చక్కగా అవుతుంది అన్నట్టు దేవుడు కూడా ఒకసారి అట్లా మాట్లాడుతుంటాం మనం వాకింగ్ చెప్పేటప్పుడు మన బ్రదర్స్ లో కానీ సిస్టర్స్ లో కానీ ఎందుకంటే మనకు అవసరం అది హెచ్చరికగా అనేది మనకు అవసరం చూడండి అయితే ఇప్పుడు మనం ఏంది ఏం తెలియజేయటం చూడండి మొదటి కొరింద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనంలో క్రీస్తుని గుచ్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయనను గుచ్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడిందంటున్నాడు ఆయన సాక్షులు మనం ఆయన సేవకులైన సాక్షులు అందుకు ఆయనను ఆయన మనం ప్రత్యక్ష పరుచుకుంటున్నాడు ఉన్నాడు క్రీస్తుని గుచ్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ ఒక విషయం కాదు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానముతోను జ్ఞానంలోను ఐశ్వర్యవంతులైతే చూడండి ఇప్పుడు చెప్పండి ఆయన వాక్యములు గుచ్చి ఆయన సాక్ష్యం గురించి ఆయన ఉపదేశంలో ఆయన వాక్యంలో ఆయన జ్ఞానంలో మనం ఐశ్వర్యవంతులమైనమా కామా చెప్పండి ఎన్నో వాక్యాలు మనకు బయలుపరచబడ్డాయి కదా ఎన్నో సత్యాలు మనం బయలుపరచబడ్డే ధైర్యంగా ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఈ వాక్యంలో గ్రూపుల్లో చేసేటప్పుడు ప్రభా నీకు అన్నాలు ప్రభా చెప్తా ఉంటాం మంచిది ఎందుకంటే దేవుడి ఆ యోగ్యత ఇచ్చింది కాబట్టి వాటి అన్నిటి నువ్వు ఐశ్వర్యవంతుడు అయిను ఆత్మీయులు నువ్వు ఇంకా బలపడ్డవాడు బలపడ్డదానవు కానీ ఐశ్వర్యవంతుడు నువ్వే కావాలన్నా వాళ్ళొద్దా దేవుడు ఈ లోకంలో పేదవాళ్ళని ధనవంతులు ఎందుకు పుట్టించిండు అందరినీ పేదవాళ్ళకు పుట్టించొచ్చు అందరిని ధనవంతులకు పుట్టించొచ్చు కానీ పేదరికమంటే తెలియాలా ధనవంతుడైన కానీ తెలియాలా ధనవంతులు ఎందుకు దేవుడు పేదలకు సాయం చేయడానికి పేదలు ఎందుకు పుట్టించాడు పేదరికంలో ఉన్నవాడు ధనవంతుడు గాటానికి పేదరికం అంటే ఏంది అని తెలియటానికి పాపము ఉంది పరిశుద్ధత ఉంది రెండు ఎందుకు పెట్టి ఒకటే పెట్టచ్చు కదా దేవుడు పాపం అంటే ఏంది పరిశుద్ధత అంటే ఏంది నీకు తెలియాలా పాపలో ఉంటే ఏం జరుగుతుంది పరిశుద్ధతలు ఉంటే ఏముంటుంది పాపంలో ఉన్నవాడు పరిశుద్ధతలో మారితే ఏరీతి ఉంటుంది పరిశుద్ధతలో ఉన్నవాడు పాపంలో మారితే ఏరీతి ఉండి తెలియాలా ఈ లోకంలో దేవుడు అన్ని పెడతాడు రెండు రెండు పెడతాడు కదా నీతి స్వనీతి ఇవన్నీ పెట్టకపోతే ఒకటే పెడితే మనిషికి తెలియదు అన్నట్టు కదా కాబట్టి ఈరోజు అంత ఒకే లెవెల్లో వెళ్ళిపోతున్నా ఉన్నారు ఎవరు తోచినది గారిదిగా కాదు తప్పది ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది సమస్త జ్ఞానంలో మీరు ఐశ్వర్యంతులైనారు అయితే చూడండి కనుక ఏ కృపావరం అందైన లోపం లేక మీరు మన ప్రభు అయిన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్న అక్కడ ఒక గుంపు గురించి మాట్లాడుతున్నారు అక్కడ మీరు అన్ని విషయాలు మీరు ఐశ్వర్యవంతులు అయిపోయినారు ఏ కృప ఏ లోపం లేదు మీలో మీ అన్ని దేవుడు అన్ని గిఫ్ట్స్ పొందుకునే వాళ్ళు మన గ్రూపులో ఐదు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ మన గ్రూప్లోనే ఉంది నాకు తెలిసిన కాడికి ఐదు రకాల పరిచర్యలు ఐదు రకాల పరిచయలు ఏ కేబీపీ ఉన్నాయి అవి ఎవరిలోనే నాకు నాకు తెలియదు తెలిసినా నేను చెప్పను కూడా చూడండి కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే అదే ఎనిమిదో వచ్చింది చూడండి ఫస్ట్ కొరింది ఒకటి ఎనిమిదిలో మన ప్రభుైన ఏసుక్రీస్తు దినందు మీరు నిరపరాధులు ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అంతం వరకు మిమ్మల్ని స్థిరపరుస్తుడు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది అంతం వరకు నువ్వు స్థిరంగా ఉండాలా వీటన్నిట్లో ఈ కృప వార గిఫ్ట్ అన్నిటి బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలా అంత వరకు నువ్వు సహించాలా అంతం వరకు నువ్వు భరించాలా అయితే ఒక కండిషన్ ఇక్కడ ఉంది ఏంటంటే పదో వచ్చినమ్మని చూడండి సహోదరులారా మీరందరూ ఏక భావంతో మాట్లాడలం ఇది ఈ రోజు లేదది మీరందరూ సహోదరులన్నప్పుడు ఏసుపని అమ్ముకున్న బిడ్డలు కదా మనం అంతా సహోదరులం సహోదరులం కదా మీరందరూ ఏక భావం అంట ఏక భావం అంటే ఒకటే మనసు ఒకటే భావం ఒకటే మాట ఒకటే బాట అన్నట్టు ఒకటే ఆత్మ ఒకటే బాపీసము ఒకటే పరిచర్య ఒకటే ఆత్మ అన్నిట్లో ఏకంగా ఏక భావంతో మాట్లాడవాలని తర్వాత మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తోను ఉండాలని కక్షలు ఉండొద్దు మనలో ఈరోజు సంఘాల కక్షలు ఉన్నాయ ఒక సంఘం అంటే ఒక సంఘం పడదు సహోదరుల మధ్యనే జరుగుతుంది అనుల మధ్యలో కాదు నువ్వంటే నాకు పడదు నేనంటే నీకు పడదు ఇవన్నీ ఉంటే ఎట్లా సహోదర ప్రేమ ఉంటుంది చెప్పండి ఈరోజు సంఘాలు లేవా వ్యతిరేకత మరి ఎవరు సరి చేయాలా చెప్పండి ఇవన్నీ ఎవరు చెప్పాలా వాళ్ళకి వాళ్ళు అనుకుంటున్నారు మేమేం కరెక్ట్గానే ఉన్నాం అనుకుంటున్నారు కానీ యవహన్ భక్తుడికి ఎందుకు చూపించిన సంఘాల లోపాలు దేవుడు చూపించిండు ఆయన ప్రత్యక్షత ఈ రోజు నీకు నువ్వు నాకు దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి మనమేం చేయాలా వాళ్ళకి హెచ్చరించాలా వాళ్ళకి ప్రకటించాలా బోధించాలా బోధించేవాడే బోధించిన వాడంటే అంటే వాడు గొప్పవాడు అన్నట్టు అందరూ మాట వాడు బోధకు చెవి బోధించేవాడంటే ఎవడైనా సరే ఎందుకంటే ఆ బోధనే వాళ్ళకి జీవితం మార్పు చెందగలదు కాబట్టి అలాంటి బోధించే వాళ్ళ మధ్యలోనే కక్షలు ఉంటే ఏకతాత్పర్యం లేకుండా ఉంటే అనిలు కూడా క్రైస్తవుల మీద నిందల మోపటం ఈరోజు ఎట్ట వాళ్ళకి సువార్త ఎట్ట చెప్తారు చెప్పు వాళ్ళతో కొట్లాడి వాళ్ళకి ఎట్ట వాక్యం చెప్తావు అట్లా ఉన్నరా లేదు ఈరోజు కాబట్టి వాళ్ళు ఎట్ వాళ్ళని రీ రీసైకిల్ అంటారు కదా వాళ్ళని తిరిగి మళ్ళీ ఎట్లా వాళ్ళని సెట్ చేయాలి మనం అది కష్టమే కాబట్టి చెడిపోయిన దాన్ని బాగు చేయడం చాలా కష్టం కొత్తదాన్ని నిర్మించడం సునాయాసమే ఎందుకంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి వాడు ఒకటే లైన్ లో పోతారు కాబట్టి కరెక్ట్గా ఉంటుంది అది పగిలిపోయిన దాన్ని మొక్కలు దాన్ని అతికించడం చాలా కష్టం పడిపోయిన గోడని తిరిగి కట్టి దాన్ని ప్యాచ్ లాగా చేసి దాన్ని మరమ్మత్తలు చేయటం చాలా కష్టం మళ్ళీ కాబట్టి కష్టమైనా సరే ప్రభుకి సమస్తం సాధ్యం కదా మనం కాదు దాన్ని చేసేది ప్రభు కాబట్టి చెప్తుండండి ఎక్కడ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవల్లని తర్వాత మన ప్రభు ఏసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొంచున్నాను పదకొండవ వచ్చింది చూడండి మొదటి కొరందీలు పత్రిక ఒకటో అర్థం పదకొండు ఇది చాలా ముఖ్యమైన వాక్యం అయితే సహోదరులారా మీలో కలహములు కలవని నేను మిమ్మల్ని గుచ్చి క్లోయ ఇంటి వారిని వాళ్ళని నాకు తెలియవచ్చిను అంటే ఎవరో చెప్పిన పౌలకి అయ్యా సంఘం మీరు ఇతిగుందయ్యా మీరన్నా చెప్పండి కొంచెము అని చెప్పి అని చెప్తుండూ కొరంది సంఘంలో కలహాలు ఉన్నాయి సహోదుల మధ్య ద్వేషాలు ఉన్నాయి ఆ ఏక భావం లేదు నువ్వొక్కటి చేస్తే నేను ఒకటి చేస్తున్నా అట్లా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పిన ఐక్యత అపోస్తులు అలాంటి భేదాలు ఎక్కడ కనిపించినా ఎక్కడ కనిపించాను ఈ సంఘలనే కనిపిస్తూ ఉంటాయి అందుకు వాళ్ళు బహ సేవ చేసిన వాళ్ళు ఏక భావం ఒకటే ఆత్మ ఏక మనసు ఏక హృదయం ఏక ఆత్మ కలిగి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది పర్వతాలు పునాదులు కూడా ఆ ఇల్లు ఉన్న పునాదులంతా కదిలిపోయి పరిశుధాత్మ దిగింది వాళ్ళ మధ్యలో అంత పవర్ఫుల్ ఆ ఏకహృదయం కలిగి వాళ్ళు ప్రభుని ప్రార్థించగలిగినారు సంఘం ఈ రోజు అనేక సంఘాలు అదే రీతిగా అపోజిట్ ఎట్లా ఏకాహృదయ ఏకతాత్మని కానీ ప్రార్థిస్తే ఎలాంటి దుష్ట వారి సైతాన్ శక్తి వారి రాజ్యం అలా అఠాత్తుగా కూలిపోతుంది ఇది సత్యం కదా కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ప్రార్థించ ప్రార్థించకుండా దేవుని సేవ పక్కన పడేసి ఈ సేవ ఎక్కువైపోయింది సేవా సంఘం అన్ని పక్కన పడేసి ఇవి ఇది ఒకడెవడో పెట్టిండు అదే పట్టుకొని తీసుకున్నారు నువ్వేం చేయాలా నువ్వు లోపల ను ప్రార్థించాలి కదా బైబిల్ ఎన్నో విషయాలు కదా ప్రార్థించమని రోడ్ల మీదకి వస్తే ఏమన్నా అర్థం దానికి ఆ రీతిగా ఉంటే ఎట్లా వాళ్ళకి సాక్ష్యం ఇవ్వగలం చూడండి దానికి అట్లా విజయం వస్తుందా ప్రార్థన జవాబు వస్తుందా రాదు అది అది క్రైస్తులు కూడా ధర్నాలు చేస్తున్నారు క్రైస్తలు కూడా ఉన్నారు అంటే వాళ్ళకి ఇలాగ తేడా లేదు కదా ఎంత భయంకరంగా దిగజారిపోయింది చూడండి క్రైస్తవ విదానం కానీ ఇది కష్టం కదా చూడండి పద పైన వచ్చినంలో ఈరోజు ఎట్లుందంటే మీలో ఒకడును నేను పౌలు ఒకడు నేను అపోలో వాడను నేను కెఫా ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొని చున్నారని నా తాత్పర్యము ఉందా లేదా నేను వాళ్ళ నేను పలాని సంఘర్తుడిని పలాని వ్యక్తిని చెప్తే నేను వింటా అనేది అట్లా ఉందన్నట్టు పౌలేవుడు అపోలేవువడు పరిచారికులే కదా అంతా సేవకులే ఎవరు దేవుడు ఎవరు కృప ఇచ్చిన ప్రకారంగా వాళ్ళ సేవ చేసుకుంటా పోతా ఉన్నారు వాడి మీద నీకు ద్వేషం ఎందుకు నీ మీద వాడికి ద్వేషం ఎందుకు అంటే అట్లా వేరైపోయి తాత్పర్యాలు కలిగి ఏకభావం లేకుండా చెదిరిపోయింటే దుష్టుడు స్వనాయాసంగా వాళ్ళని ఆ చేస్తూ ఉంటాడు అయితే మొన్న ఒకసారి నేను ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూశాను ఎవరో షేర్ చేసినారు అయితే అక్కడ ఏముందంటే రెండు జింకలు పోట్లాడుకుంటా ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి కదా అవి రెండు పోట్లాడుకుంటా ఉన్నాయి ఎట్ట పోట్లాడుకుంటూ భయంకరంగా పోట్లాడుకుంటూ ఉంటే అది ఏం చేసిందంటే పోట్లాడుకుంటే దూరం నుంచి ఒక చిరుత ఉండి చిరుత పొలి చూస్తుంది వాటి రెండు తంతు అది వచ్చి ఏం చేసింది అమాంతం వచ్చి వాటి పైన పడిపోయింది పడితే ఒకటేమో తప్పించుకొని పారిపోయింది ఒకటేమో పట్టబడింది ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది చెప్పండి సహోదరులు సహోదరుల మీద పెట్టుకొని కొట్లు ఉంటే సైతాన్ వచ్చి దూరిండా లేదా వాళ్ళ మధ్యలో దూరం ఏం చేసిండు పట్టేసుకున్నాడు అన్నట్టు ఈరోజు అట్లా జరుగుతుంది ఇప్పుడు ప్రపంచం అంతా సైతానికి చోటిచ్చినట్టే కదా అపవాదికి చోటికూడని వాక్యం చెప్తుంటే అపవాది చోటిచ్చిండ్రు పట్టేసుకొని పోతుండడు వాడు అంత భయంకరంగా ఉంది చూడండి ఈ రీతికి చెప్పుకోండి వేసుకున్నారు అయితే ఇప్పుడు మనం ఏం చేయాలా ప్రకటన గందం ఒకటి అధ్యాయం మూడో వచ్చినకి వస్తాను మళ్ళీ మొదటి మొదటి అధ్యాయానికి వస్తాను మూడో వచ్చింది చూడండి సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదివేవాడు ఏం రాయబడింది చదివేవాడు దాన్ని వినేవాడు అది గైకొని వారు ధన్యులను వాక్యం చెప్తుంది గైకోనటం అంటే ఏంటంటే వినటం కాబట్టి చదివేవాడు నువ్వు చదువుతున్నప్పుడు వాటిని నువ్వు నువ్వు రాయబడిన సంగతులు నువ్వు వాటి గైకొని వాటి గ్రహించి వాటి అర్థం చేసుకొని ఈ సమయము భయంకరమైన సమయం దుర్దినములు ఇవి కాబట్టి నువ్వేం చేయాలా వాటిని ప్రకటించాలా తర్వాత పంతొమ్మిదో అధ్యయనం చూడు ఒకటో అధ్యాయం వచ్చిన ప్రకటన గంధంలో కాగా నీవు చూసిన వాటిని ఉన్న వాటిని మీదట జరగబోతున్నాడు ఎన్ని విషయాలు ఉన్నాయి నువ్వు చూసిన వాటిని ఇప్పుడు ఉన్న వాటిని వీటి వెంట వాటిని మూడు ఉన్నాయి ఇప్పుడు ఏం చూస్తున్నావు ఇప్పుడు ఉన్న వాటిని వీటి వెంట జరగబోతున్నాయి కొన్ని విషయాలు వాటిని నువ్వేం చేయాలా నువ్వు చూపించి ఆ సంఘాల ఏడు సంఘాలకి ఏం జరగబోతుందో వాటన్నిటి నువ్వేం చెప్పాలా ఆ మర్మం గురించి నువ్వు రాయమని చెప్తున్నాడు దేవుడు అక్కడ పోయి చెప్పమని చెప్తున్నా అక్కడ అంటే చూడండి ఇవన్నీ మనం చెప్పకపోతే మనుషులకి కష్టం చెప్పాల మనం చూడండి అయితే దేవుడు ఎవరికి చూపిస్తుంది ఇవన్నీ తన దాసులు అంటే నిత్యము ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఆయన దాసులు అయితే చూడండి ఒకసారి ఏషాయ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో నుంచి ఒక వాక్యాలు మనకు ముఖ్యమైన వాక్యాన్ని మనం చూస్తాం ఇప్పుడు ఏషాయ గ్రంథము ఇరవై ఒకటో మొదటి వచనంలో కొన్ని విషయాలు ఇక్కడ రాయబడ్డాయి సముద్ర తీరం అడవి దేశమునికి దేవోక్తి దక్షిణ దిక్కున గాలి సుడిగాలి విసిరినట్లు అరణ్యంలో భీకర దేశంలో అది వచ్చిచున్నది శ్రమ దక్షిణ దిక్కు సముద్రం ఉన్న దేశాలు అంటే ఈ యొక్క కొన్ని దేశాలు కొన్ని గుంపుల గురించి మాట్లాడుతున్నక్కడ అవన్నీ వస్తేనే ఉపద్రవం వస్తుంది ఈ లోకం మీదకి వస్తుంది క్రైస్తవ స్తంఘం మీదకి వస్తుంది ఉపద్రవం అని దేవుడు చూపిస్తుంది అక్కడ ఇరవై ఒకటో వచ్చి చూడు అధ్యాయము ఆరో వచనంలో నువ్వు వెళ్ళి కావలి వాణ్ణి కాబట్టి కావలి వాళ్ళు లేరిపి దేవుడు మాట్లాడుతున్న అక్కడ ని వెళ్ళి కావలవాడిని నియమింపము కాబట్టి కావలవాళ్ళు ఎక్కడ చెప్పండి చర్చి సిస్టమ్ అట్ కావల వాళ్ళని తయారు చేయలే పోని కాపరి చర్చిలో ఉన్న సేవకుడు కావలవాడు ఉన్నాడా కావలవాడు ఎప్పుడు కావలి బురుజు మీద ఉంటాడు వాచ్మెన్ అంటారు దాన్ని పైన గోపురం పైన నిలబడి కాపలా కాస్తూ ఉంటాడు ఈ పట్టణం మీదకి ఏ ఉపద్రవం రాక దీవారాతులు ఏం చేస్తాడు కాపలా కాస్తూ ఉంటాడు కానీ మిగతా పట్టణస్థులంతా మంచిగా నిద్రపోతూ ఉంటే కావలవాడు ఏం చేస్తాడు పైన తిరుగుతూ కావలు కాస్తూ ఉంటాడు ఆ ఉపద్రవం వచ్చినప్పుడు కావలవాడి కేకలు వేసినప్పుడు బోర ఓదినప్పుడు ఆ పట్టణంలోనంతా ప్రజలంతా మేల్కుంటారు అట్టు ఏదో రా ఏదో జరగబోతుందని మేల్కుంటారు కాబట్టి ఆ కావలవాడికే చూపించగల దేవుడు అక్కడ ఈరోజు కావలవాడిగా నువ్వు నేను ఉండగలమా ఈ లోకంలో జరిగిపోయే పతి అనర్థాన్ని నువ్వు చూస్తున్నప్పుడు దేవుడు నీకు ప్రత్యక్ష అది ధైర్యంగా బహాటంగా నువ్వు మనం చెప్పగలమా కావులువాడిగా దేవుడు దీన్ని పెట్టి ఉన్నత స్థితిలో దేవుడు నిన్ను పెట్టిని ఆత్మీయ దశలో నువ్వు ఆ కావల గోపురం ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరగబోతుందో ఆ గోపురమే పైనన్నవాడికి అన్ని చూస్తారు కదా పైనవాడు ఆకాశవాసి పైన వాడు అన్నిటి ఈ లోకమే ఏం జరగబోతుందో ఏం జరగబోతుంది జతల జతలుగా వచ్చే రౌతులను వరుసలకు వచ్చే గాడిదలను వరుసలకు వచ్చి ఒంటిలను అతనికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవెగ్గి నిదానించి చూచుచు అంటే వస్తుంది ఆ దేశం మీదకి ఉపద్రవం వస్తుంది ఇవన్నీ ఒక గుంపులు సర్పములు తేలు గుంపులు ఇవన్నీ వచ్చి పడుతున్నాయి లోకం మీద పడుతున్నాయి శ్రమలో అమాంతంగా వచ్చి పడుతున్నాయి కానీ కావలవాడు ఏం చేస్తున్నావు బహు జాగ్రత్తగా నిదానించి చూస్తున్నా ఈ రోజు అంత జాగ్రత్తగా ఎవరు చూస్తున్నారు చెప్పండి నాకేం పట్టిందని చెప్పి ఆదివారం చర్చ నడిపించుకొని పోతా ఉన్నారు వస్తున్నారు మనమంతా సేవకులమే కదా మనమంతా సేవకులమే నువ్వు ఎంతగానో బోధ చెప్పొచ్చు ఎంతగానో బోధించవచ్చు ఏమైనా చేయొచ్చు నువ్వు కూడా ఒక సేవకుడు మనం గుర్తు చేసుకొని ఏం చేయాలా నీ సేవను నువ్వు కొనసాగించుకోవాలా నీకు కూడా బోధించేవాడు అవసరం కదా ఈ కావులవాడు ఏం చేస్తుడు అన్ని జాగ్రత్తగా నిదానించి చూస్తున్నాడు ఈ రోజు బోధకులు సేవకులు అటున్నరా చూస్తున్నాడు చూస్తున్నాడు అప్పుడు ఏం చేస్తున్నప్పుడు చూసినప్పుడు ఇక ఉపద్రవం వస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు సింహము గజ్జించినట్లు కేక వేసి ఏం చేస్తుండ సింహము పదమ సింహము గద్దిస్తుంది కదా గద్దించ కేకలు వేసి నా ఇల్లిన వాడ నేను నిత్యము కావలి బురుజు మీద నిలుచున్నాను రాత్రి అంతా కావలు దేవునికి చెప్తుండ అక్కడ కావలు కాయటం దేవుడు మనల్ని కావలివాడిగా పెట్టిండు కదా సంఘాలను కాసే కావలివాడిగా దేవుడిని పెట్టిండు దేవుని బిడలను కాసే ఈ లోకమంత్ర దేవుని సంఘమే మహాసంగమై అన్నది వాక్యం వాళ్ళు మహాసంగమై అంత దినాన్ని నా సన్నిధులు వస్తారని సీఎను పర్వతం మీదకు వాళ్ళు వస్తారని వాక్యం యశ గ్రంథంలో ప్రవచనం ఈ లోకమంతా దేవుని బిడ్డలే వాళ్ళందరికీ నువ్వు ప్రకటించాలా చెప్పాలా ఉపద్రవం రాబోతుంది ఏసు ప్రభు గురించి నువ్వు చెప్పాలా ఆయన గురించి నువ్వు ప్రకటించాలా ఆయన దైవత్వం నువ్వు ఏం చూసినవో నిదానించి నువ్వు ఏం చూసినవో మొదటి నుంచి నువ్వు నిదానించి జీవవాక్యం గురించి ఏం చూసినవో ఏమి నువ్వు నేర్చుకున్నావో నీ నీకు దేవుని ఎలాంటి ప్రత్యక్షత దేవుడి ఇచ్చిన వాటి నిదానించి చూసి ఆయన దైవత్వం గురించి నువ్వు చేసి ప్రకటించినప్పుడు అనేకులు ప్రభు చెందుకు నడుస్తారు కాబట్టి కావలవాడు పని అది ఈరోజు మనకు కావలవాడుగా మనం ఉండాలా అయితే చూడండి ఏహెచ్కల గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఆరో వచనం ఏహెచ్కల గ్రంథం ముప్పై అధ్యాయం ఆరో వచనంలో అయితే కావలివాడు ఖడ్గం వచ్చితో చూచియు ఓదనందున చేత జనులు అజాగ్రత్తగా చూడండి కావలవాడు కడ్డం వస్తుంది వాడు చూసి చూసి కూడా వచ్చి కూడా చూడకుంటే బాకా ఓదకపోతే ఏం జరుగుతుంది జనులు అజాగ్రత్తగా ఉంటారు కావలవాడు ఏం చేస్తాడు బాకా ఓదాలా బూర ఓదాలా బూర ఊదినప్పుడు అప్పుడు అందరూ యుద్ధానికి సిద్ధపడతారు ఉపద్రవం వస్తా చెప్పి అందరూ జాగ్రత్త ఏం చేస్తారు లేస్తారు పైకి ఈరోజు బూర నువ్వు నేను ఓదకపోతే దేవుడు నేను కావలవాడిగా పెట్టిండు ఉన్నత గోపురం మీద నిలబెట్టిండు నువ్వేం చేయాలా నీకు కనబడిన ప్రతి ఒక్కటి నీకు తన దాసులైన యోహానికి ఎట్లా ప్రత్యక్ష పరిచిండో జరగబోయే కాలంలో అవన్నీ దేవుడు మనకు చూపించింది కాబట్టి మనం ఏం చేయాలా ఇవన్నీ విషయాలు మనము ఓదాలా బాకా ఓదాలా ధైర్యంగా ఎలుగెత్తి సింహము గర్జించినట్లు మనం ఏం చేయాల వాక్యాన్ని ప్రకటించాలా చూడండి ప్రకటించాలా ప్రకటించకపోతే నాకు శ్రమనుడు పౌలు నువ్వు ప్రకటించకపోతే నీకు శ్రమని ఎందుకు మనం శ్రమలో పాలవుతుంది తెలుసా వాక్యాన్ని ప్రకటించకపోవటం వల్ల సరే ఏ రీతిగానే రావచ్చు శ్రమ నువ్వు వాక్యం చెప్తున్నా కూడా నీకు శ్రమ రావచ్చు అట్లా కూడా అర్థం చేసుకోవచ్చు కదా మనం అన్ని కోణాల్లో చూస్తాం వాక్యం ఒకవేళ నేను నేను బలహీనతలో ఉండి నేను లేకుంటే దేవుడు ఇంకా ఏ రీతిగా నడిపిస్తున్నాడు కదా సువార్త చేస్తే నీకు శ్రమ ఉంటుంది సువార్త చేయని ఏ శ్రమ ఉండదు ఎందుకంటే వాడు యుద్ధంలో లేడు కాబట్టి వాడికి ఎలాంటి శ్రమనుడు ఏ శత్రువు వాడు అటాక్ చేయడు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు బాకా ఓదాలా నువ్వు బోర ఓదటం నేర్చుకోవాలా జనులు అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఏమైతే కడ్గం వచ్చి వాళ్ళు ఒకరిని ప్రాణం తీట తటస్సించిన ఏడల్లా వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలు వాని యొద్ వాడిని ప్రాణములు గుచ్చి విచారణ చేస్తాను నువ్వు నువ్వు వాడికి ప్రకటించకపోతే నువ్వు కావలవాడు అయ్యే దేవుడు నేను పెట్టి నువ్వు బాకానాదం ఊదకపోతే ను సువార్త చెప్పకపోతే హెచ్చరించకపోతే ఏమవుతుంది దేవుడు నేను ఉత్తరవాదిగా పెడతాడు వాడు చనిపోయిండు నువ్వు చెప్పలే కాబట్టి వాడు ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి ఏం చెప్తావు చెప్పండి మనం ఈ వాక్యం చదివినప్పుడు చాలా భయమేస్తూ ఉంటుంది చూడండి ఎందుకు దేవుడు ఈ విషయం చెప్తాడు బోధించేవాడు బోధ చెప్పేవాడంటే ప్రతి ఒక్కడు వినాల్సింది అక్కడ వాడు ఎంత ఇంటెలిజెంట్ అయినా సరే వాడికి బోధ అవసరం ఈ రోజు సంఘాలకి అలాంటి బోధ లేదు బోధించేవారు లేరు బోధకులను పక్కన పెట్టేసి వాళ్ళు తగిన బోధకులు తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ బోధలు పక్కకు పోతాయి త్వరలో కాబట్టి వాక్యం చెప్తుంది చూడండి ఒక చోటే మనం ప్రకటించాలనా చూడండి దేవుడు ఎందుకు నేను ఈ లోపంలో పెట్టి చూడండి తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచనంలో నేను నీ నేడు నేను ఆజ్ఞాపించిన ప్రకారము నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము తీతుకు రాసిన పత్రిక ఒకటో అధ్యయం ఐదో వచనంలో నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ఇప్పుడు మనం దిద్దాలా ఎక్కడ లోపాలు ఉన్నాయో వాటిని సరి చేయాల మనం ఫస్ట్ మన జీవితాలు మనం సరి చేసుకోవాలా నీ లోపాలను సరి చేసుకోవాలా నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలా మొట్టమొదట నీ ఇంటి నువ్వు చక్కపరుచుకోవాలా నీ హృదయాన్ని నువ్వు చక్కపరుచుకోవాలా తర్వాత నీకు ఆజ్ఞాపించిన ప్రతి దాన్ని నువ్వేం చేయాలా లోపాలను దిద్దాలా అందుకే మనం ప్రతి క్షణం ప్రతి దినం మనం వాక్యంలో సేవలో ప్రార్థనలో ఉన్నప్పుడు మనం పరిశీలించుకుంటా ఉంటాం ప్రవ్వా నాకు ఇంకేమైనా ఆయాసకరం చూపించు ప్రవ్వా వాక్యం చదివేటప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు మన సరి చేసుకుంటూ ఉంటాం అప్పుడు సంపూర్ణంగా మనం తయారవుతా ఉంటాం అన్నట్టు కాబట్టి లోపంగా ఉన్న వాటి అన్నిటి మనం దిద్దాలా మనం దిద్దుకోవాలా ఇతరులు కూడా అయితే ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించచ్చు ఇందు నేను నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి పౌలు ఎందుకు తీతున్నక్కడ పెట్టిండే ఎవనొస్తాడు కదా ప్రతి పట్టణంలోనూ లోపాలు ఉన్నాయి నేను సరి చేయలేను ఎందుకంటే నేను ఇంకా చాలా బిజీ అయిపోయినా కాబట్టి దేవుని నిన్ను పెట్టని అక్కడ ప్రాంతంలో నిన్ను నడిపించినా కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా వాటిని దిద్దాలా వాటిని దిద్ది ఏం చేయాలా పెద్దలను నియమించాలా అందుకోసం నిన్ను క్రేతులు వదిలిపెట్టినా ఆ ప్రాంతంలో నేను పెట్టినా నీ ఉన్న ప్రాంతంలో దేవుని నేను ఎందుకు పెట్టినంటే నువ్వు ఆ రీతి అందుకే పెట్టింది అందుకే నేను ఎక్కడన్నా ఎవరన్నా ఈ లోకల్గా ఎవరైనా పిలిచినా బాలాజీ నా చాలా మంది పిలుస్తూ ఉంటారు కొన్ని సంఘాలు చర్చలు ఉన్న వాళ్ళు వాక్యలు కుటుంబ ప్రాధాలు పిలుస్తూ ఉంటే మంచి అవకాశం కదా కొన్ని విషయాలు బైబిల్ నుంచి వాళ్ళు పుట్టినరోజులు పేసినా కూడా నేను పోతా పోతా కాబట్టి పుట్టినరోజు గురించి చెప్తాను దేవుడు ఎందుకు పుట్టించిన ఈ లోకంలో నేను అట్లా తీసుకొని కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటాం కొన్ని ప్రాంతాలు కృతజ్ఞత కూటికి ఉంటారు ఎందుకు మనకు దేవుని కృతజ్ఞత చెప్పాలా ఏ విషయంలో ఎందుకు చెప్పాలా నువ్వు దేవునికి ఎందుకు కృతజ్ఞతగా ఉండాలా ఆ అంశాల నుంచి కొన్ని వాక్యాలు చెప్తూ ఉంటాం అవకాశం కదా ఎక్కడ అవకాశం తో తక్కడ పోయి వాక్యాన్ని ప్రకటించాలా దొరకరు మనకి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తుంది దేవుడు ఆహ్వానిస్తున్నారు అక్కడ అవకాశం వాక్యం చెప్పాలా వాళ్ళని సిద్ధపరచాలా కాబట్టి ఇలాంటి బోధలు సంఘాలు లేవు కొంతమంది అంటారు మా మా సంఘాలకు వచ్చి మీరు చెప్పండి పాస్ట గారు అంటే వాళ్ళు వెళ్ళకుండా మనం వాక్యం చెప్పనికి చూడండి వాళ్ళ ఆత్మలు ఎట్లా ఘోషిస్తా అంటే అలాంటి బోధలు లేవన్నట్టే కదా చూడండి ఎంత భయంకరంగా ఉంది చూడండి అందుకు మనం వెళ్ళాలా ప్రార్థనా పూర్వకంగా కాబట్టి పత్తి లోపాలు మనం దిద్దాలనే విషయం చెప్తున్నాం అయితే డెబ్బై రెండో వచనం కీర్తన గందం డెబ్బై రెండో అధ్యయ వాక్యాన్ని ముగిస్తాయి ఇంకా కీర్తన గంధం డెబ్బై అధ్యాయం పద వచనంలో ఆయన మహిమ నామము నిత్యము స్థుతింపబడును గాక కాబట్టి ఆయన మహిమ నామము నిత్యము స్థుతింపబడాలది పత్తి స్థలములో ఆయన నామం స్థుతింపబడాల తర్వాత సర్వభూమి ఆయన మహిమతో నిండు గాక ఆ మేన్ ఆ సర్వభూమి ఈ లోకం అంతా ఆయన మహిమతో నిండాల దేవుని మహిమ నింపబడాల ఆ రీతిగా మనం ఛాలెంజ్ తీసుకోవాల మీదట పత్తి దశలో పత్తి స్థలంలో దేవుడు ఏ స్థలంలో నడిపించినా ఆయన మహిమ అక్కడ దిగాల ఆయన సన్నిధి అక్కడ దిగి రావాల్సిందే దుష్ట శక్తులన్నీ పటాపంచలు కావాల్సిందే సర్వభూమి ఆయన మహిమతో భూమి అంటే మనుషులు గొప్ప జనం భూమి అంటే భూజనులు ఒక ఒక గుంపుకు సాదుష్యం ఆ గుంపు మీదకి దేవుని మహిమ దిగాలంటే నీ ద్వారా దిగుతుంది నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆయన మహిమ దిగుతుంది మోసే గుడారాలు ఎక్కడ వేసుకుని అక్కడ ఆయన మహిమ దిగింది ఆయన ప్రజలు ఆయన బిడలు ఉన్న చోట ఆయన మహిమ దిగి రావాల్సిందే అందుకు పత్తి స్థలంలో ఆయన మహిమ దిగితే అక్కడ సైతాన్ శక్తులు ఉంటాయా వాడు రాజ్యం కూలిపోతా ఉంటుంది అనంట సర్వభూమి ఇది ఒక ఛాలెంజ్తో కూడింది సర్వభూమి ఆయన మహిమతో నిండుకోవాలంటే నువ్వు ఎంతగా ప్రార్థనలో ఉండాలా నువ్వు ఎంతగా ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థనలో ఉండి దేవుని సందర్శించి ఆయన మహిమను మనం పొందుకోవాలా ఇవన్నీ మనకు అవసరం అన్నట్టు అయితే మలాకి గ్రంథంలో ఒక వాక్యం చెప్తే ఎందుకు సర్వభూమి ఆయన మహిమతో నిండుకోవాలా మలాకి గ్రంథం ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చినంలో తూర్పు మొదలుకొని పడమటి దశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును ఈరోజు ఎంచబడుతుందా అన్య జనులలో ఆయన నామము ఘనంగా ఎంచబడుతుందా దూషింపబడుతుందా చెప్పండి ఆయన నామము అన్య జనుల్లో వాక్యం చెప్తుంటే ఈ రోజు అన్య మధ్యలో ఆయన నామాన్ని దూషింప దూషణపాలు చేస్తున్నారు దేవుని బిడ్డలి ఎంత భయంకరమైన పాపం ఆయన సర్వభూమి ఆయన మహిమతో నిండుకోవాలని వాక్యం చెప్తుంటే ఆయన నామము పత్తి స్థలంలో ఘనపరచబడిన వాక్యం చెప్తుంటే ఆయన ఏం చేస్తున్నారు అక్కడ ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తూ ఉన్నారు చూడండి సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణను అర్పింపబడును పత్తి సకల స్థలములంటే పత్తి స్థలాల్లో ధూపము ఆయన ప్రార్థనలు పవిత్రమైన అర్పణలు పవిత్రమైన అర్పణములను అర్పింపబడును అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడినని సైన్యములకు అధిపతి యూహోవ సెలవిచ్చినాడు ఈ మాట వాక్యం చదివినప్పుల్లా ఇట ఇట్ట షేక్ అయిపోతుండే బాడీ సైన్యములకు అధిపతి యూహోవ వాక్కు అన్నప్పుడు ఇట్ట షేక్ అయిపోతుండే బాడీ అంటే ఆయన ఎంత పవర్ఫుల్ దేవుడు విషయం అక్కడ చెప్పబడుతూ చూడండి ఆయన నామము సర్వభూమి ఆయన నామానితో నిండుకొని పోవాలి అందుకంటాడు ఏదయాలో ఫస్ట్ క్రైస్తవ సంఘంలో అనుల మధ్యలో తర్వాత సర్వభూమి అంటే సకల జనుల్లో బూదిగంతుల వరకంటే సకల జనులలో ఆయన నామం ఘనపచ్చబడాల ఇది అపోస్తులు వాళ్ళ వాళ్ళ కాలంలో వాళ్ళ వాళ్ళకున్న సమయం ప్రకారంగా మొదటి శతాబ్మంలో సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త చెప్పినరు ఆ చెప్పిన సువార్తని ఈరోజు మన దేశంలో కూడా అది పనిచేస్తూ ఉంది ఒక తారం పోయికి ఒక దేవుడు ఆయన బిడలు నేపుతా ఉన్నాడు చూడండి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా రోమిల రాసిన పత్రిక పదిహేనో అధ్యయం పదమూడవ వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది పరిశుధాత్మ శక్తి పొందాలా పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు మీరు శక్తి నొందెదరు అప్పుడు మీరు యుదయ సమరయ బూదిగంతల వరకు నాకు సాక్షులుగా ఉంటారు లేకుంటే ఉండలేరు కండిషన్ అది అంతే పరశుధాత్మ అభిషేకం నువ్వు పొందుకోవాలా ఇంకా నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకోపోతే నువ్వు పొందుకోవాలా ఈ రాత్రి దేవుడిని అడుగు ప్రవ్వా అన్నమో బూది గంతులకు సాక్షిగా ఉండమంటున్నావు కాబట్టి ఇక్కడ వాక్య విస్తారంగా మీకు పరిశుదాత్మ శక్తి పొందుకోమని చెప్తున్నారు కాబట్టి నాకు ఇప్పుడు కావాల ప్రవ్వ నీ అభిషేకం నాకు అనుగ్రహించే ప్రార్థనలు కనిపెట్టుకో అపోస్తులు కనిపెట్టుకున్నా లేదా పన్నెండు మంది మంది శిష్యులు కనిపెట్టిండ్రు పరిశుదాత్మ కొరకు దిగొచ్చింది వాళ్ళ మీదకి అప్పుడు చేశారు సేవ అంత ముందు బొంకినరు అభ్యంతర పడినరు గొనిగినరు శనిగన్ కానీ ఎప్పుడైతే అభిషేకం వాళ్ళ మీద పడిందో అక్కడి స్టార్ట్ అయింది వాళ్ళ సేవ పూ తల్ల కింద చేసింది సేవ అంత శక్తి అన్నట్టు దేవుని ఆత్మ ఉంటే నువ్వు భయపడవు దేని విషయంలో కూడా పరిశుధాత్మ అభిషేకం పొందేవాడు ఎప్పుడు కూడా భయపడడు భయం వస్తుంది కానీ భయపడేవాడు దాన్ని ఎదిరిస్త్రన్నట్టు తర్వాత విస్తారంగా నిరీక్షణ గలవారా అంటే ఇప్పుడు నీకు పరిశుధాత్మ వాడికి ఎందుకు విస్తార నిరీక్షణ కావాలంటే నిరీక్షణ కావాలంటే నిరీక్షణ దేనికోసం ఎదురు చూసే నిరీక్షణ నువ్వు చేసే సేవలో నీకు ఫలం రావాలా నీ సేవలో నీకు విస్తారమైన కార్యాలు జరగాలంటే ను నిరీక్షణ కలిగి ఉండాలా కాబట్టి నిరీక్ష అనేది చాలా అవసరం ఓపిక నిరీక్షణ గలవరగటకు నిరీక్షణ కర్తయగు దేవుడు ఆయన నిరీక్షణకు కర్త సమాధానం కర్త అయినా ఆ నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసము ద్వారా కాబట్టి విశ్వాసం కూడా అవసరం అన్నట్టు ఫెయిత్ విశ్వాసం చాలా అవసరం ఒక మన విశ్వాసం సన్నగిలిపోతా ఉంటుంది అనుమానాలు వస్తూ భయపడతా ఉంటాం మనం కాబట్టి విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో తోను సమాధానంతోను మిమ్మల్ని నింపును గాక ఆయన నింపుతాడు కాబట్టి పద్నాలుగు వచ్చింది చూడండి సహోదరులారా మీరు కేవలం మంచివారును మీరంత మంచి వాళ్ళే రోమి సంఘాన్ని చెప్తున్నాడు ఈరోజు రోమ సంఘం లేదు ఈరోజు మనమే సంఘం దేవుడు మనకు మాట్లాడుతున్నాడు నా సహోదరులారా మీరు మంచి కేవలం మంచివారును సమస్త జ్ఞాన జ్ఞాన సంపులను మంచి జ్ఞానవంతులు మంచి సంపులను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులు అయినా ఉన్నారని నా మటుకు నేను రూడిగా మిమ్మల్ని గుచ్చి నేను నమ్ముతున్నాను అంటాడు అంటే అందరూ సమస్త జ్ఞానంలో మంచిగా ఉపదేశం పొందిన వాళ్ళు మంచి సంపూలే మంచి వాళ్లే ఒకరికొకరు బుద్ధి చెప్పే వాళ్ళు ఒకరు బుద్ధి చెప్తూ ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా వాక్యం ఉంది ఇక్కడ ఇదే వాక్యం ఉంది అక్కడ కదా దేవుడు నేను నేను బుద్ధి చెప్తే నువ్వు నాకు బుద్ధి చెప్తూ అన్నట్టు అంటే బుద్ధి జ్ఞానం సంపద అన్ని ఆయన ఉన్నాయి సమస్త బుద్ధి జ్ఞానం ఆయన నుంచే రావాలి ఎవరికైనా సరే కాబట్టి బుద్ధి చెప్పేవాడికి కూడా బోధ అవసరం అని అక్కడ అంటే ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలని చెప్తుంది అక్కడ ఒకరినొకరు హెచ్చరించుకోమన్నది వాక్యం కదా అంతే శ్రైస్తవ జీవితం అది కాబట్టి హెచ్చరికంటే ఎవరికి ఇష్టం ఉన్నదన్నట్టు ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని ఎరిగి నా మట్టుకు నేను రూడిగా మేము నమ్ముతున్నాను అయితే అన్య జనులను అను అర్పణము వాక్యాన్ని ముగిస్తున్నాను అయినను ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని కంక్లూడ్ చేస్తున్న వాక్యం నేను అయినను అన్య జనులు అను అర్పణము పరిశుద్ధ ఆత్మ వలన పరిశుద్ధ పర్చబడి అన్యజనులని అర్పణం అన్నప్పుడు ప్రపంచమంత సువార్త ప్రతి ఒక్కరూ అన్యజనులు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా నిజంగా అన్యజనులంటే అన్నిలను కాదు క్రైస్తవులు కూడా అన్నిలానే ఉంటారు మీకు గ్రంథంలో ఎక్కడ చదివినా నేను వాక్యం చిన్న ప్రవర్తనలో ఈ క్రైస్తవులు ఇస్త్రాలు పదులు ఏం చేస్తారంట అన్యజనుల వల్ల వస్త్రంలు వేసుకొని నాకు దూపం వేస్తున్నారు అని చెప్పి వాక్యం ఉంది అక్కడ ఇది ఆశ్చర్యంగా ఉంటుంది కదా దేవుని బిడ్డలు అన్యజనుల వల్లే వస్త్రం వెంట ధరించరు అంటే నువ్వు అన్నిడిగా జీవిస్తావంటు క్రైస్తవు కూడా అన్నిలాగా జీవిస్తున్నారా లేదా చాలా మంది క్రైస్తవులు అన్యజను లాగా జీవిస్తున్నారు అన్ని జనులు ఉన్నారు అన్నట్టు కదా వారి దేవులకు వారు చేసినట్టు మీ దేవుడికి మీరు చేయొద్దని వాక్యం లేదా మరి క్రైస్తవులు చేస్తున్నారా లేదా చర్చి యానివర్సిడే అని ఎన్నో రకాల మంది చేస్తూ ఉంటారు వేలు డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు కదా అదే డబ్బులు సేవకు ఖర్చు పెడితే పేదవాళ్ళకు ఖర్చు పెడితే చాలా ఫలం ఉంటుంది దానికి అట్ట బెటర్ వాళ్ళు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అయినను అన్య జనులు అను అర్పణము పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ అంటే సత్యం వలన అంటే వాళ్ళ అబద్ధములు ఉన్న జనుల్ని నువ్వు సత్యంలో నడిపించాలా పరిశుద్ధ పరచబడి దేవునికి ఇష్టమైనట్లు నేను సువార్థ విషయమై యాజక ధర్మం జరిగించు సువార్త విషయం యాజక ధర్మం జరిగించచ్చు దేవుని చేత నాకు అనుగ్రించబడిన కృపను బట్టి అన్ని జల నిమిత్తం నేను ఏసు క్రీస్తు ఆయన ఒక దశలో ఆయన రోల్స్ చెప్తున్నాడు ఫస్ట్ అనులకే ఎక్కువ పౌలు ఎక్కువ అనుల మధ్యలో సేవ చేసిడు ఆయన తర్వాత క్రైస్తువుల మధ్యకు వచ్చిండు ఒక దశలో ఆయన ఎట్టున్నాడు యాజక ధర్మం జరిగించి యాజకుల్లా కనిపిస్తున్నాడు కాబట్టి ఒక దశలో పరిచారికుడు కూడా కనిపిస్తూ అండ్ ఒక్క ఒక్కో ఒక్క దశగా దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు మనం కూడా అంతే ఒక దశలో నిన్ను బోధించే వాళ్ళ కనిపిస్తాడు ఒక దశలో ఉపదేశించి ఒక దశలో అపోస్తులు కనిపిస్తాడు ఒక దశలో హెచ్చరించే కనిపిస్తాడు ప్రవక్తలాగా కనిపిస్తాడు సువార్థికులలా కనిపిస్తాడు అవన్నీ ఆయన ఇష్టం అది సమంగా ఆయన కాలంలో ఆయన ఆ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు ఆయన టైమింగ్ ప్రకారంగా అయితే ఇక్కడ వాక్యం ఏంటంటే అన్య జనులకు నేను పరిచారినైతిని అయితే ఈరో పద్దెనిమిదవ వచ్చినం పత్రిక ఆ అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో ఎలాగనగా అన్య విధేయలగునట్లు వాక్యం చేతను ఇది మనం అర్థం చేసుకోవాలా అన్నజనులు ఎప్పుడు విధేయలు అవుతారంటే వాక్యం చేత దేవుని వాక్యము లోతులకు నడిపించాలి ఇందాక మనం చూసినాం వాక్యం ఆది నుంచి మేము ఏం చూసినామో ఏమి నిదాని చూసినామో జీవవాక్యం గురించి ఏది మేము తాకి చూసినామో మా కళ్ళు తేది చూసినామో ఏది తెలుసుకొని ఉన్నామో అదే ప్రకటిస్తాను ఆ వాక్యాలు ప్రకటించినప్పుడే సమస్త అన్నజనులు అంతా రక్షణ పొందినారు ఆ పుస్తలకాలలో మనం చూస్తే ఎంతమంది ప్రభులు స్వీకరించిన వాళ్ళు ఎట్లా స్వీకరించినట్టు ఇక్కడ ఉంది వాక్యం వాక్యం చేతను ఎప్పుడు వాళ్ళు విధేయులు అవుతారంటే వాక్యం ఉండాల మనలో అందుకు వాక్యం పట్ల మనకి ఎంతో ఆసక్తి ఉంటూ ఉంటుంది ఎందుకే మనం ఎంతగా వాక్యాలు వినటానికి ఎంతకైనా ప్రయాస్తాం ఎంత బిజీ ఉన్నా కానీ నువ్వు మ్యూట్లో పెట్టుకునే సరే వాక్యం వింటూ ఉంటాం మనం వాక్యం చేతను తర్వాత క్రియల చేతను కాబట్టి మన క్రియల అన్న మనం వెళ్ళినప్పుడు మన క్రియలు కూడా మన క్రియలు కూడా మంచిగా ఉండాల ఈ రోజు అన్యజనుల మధ్య క్రైస్తువుల క్రియలు ఎట్లున్నాయి వాళ్ళు ఒకటంటి రెండు అంటారు అన్నట్టు దుష్టుడు అట్లా ఉంటే వాళ్ళకి సేవ చేస్తావు విధేయులు గారు వాళ్ళు అవిధేయులు అవుతారు ఇంకా తిరగబడతారు మన మీద ఈ రోజు జరుగుతుంది అదే కాబట్టి వాక్యం చేతను ఎన్నోనే చూడండి క్రియల చేతను గురుతుల బలం చేతను సూచనలు చేయాల నువ్వు సూచనల చేతను సూచనల బలము చేతను మహాత్ కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుచ్చి మరి దేని గురించి నేను మాట్లాడే తెగింపను ఇవే నువ్వు మాట్లాడాలా నీ సేవలో నువ్వు ఎక్కడ పోయి వాక్యం చెప్పినా కానీ ఇవే నీ సేవలో వేరే నోట్ నీ నోట రావడానికి వీల్లేదు వేరే భాష నీలో నుంచి రావడానికి వీల్లేదు ఈ రీతిగా చేస్తే కానీ అనేక సమస్త అన్నిజలు రక్షణ పొందరు ఇది కండిషన్ అన్నట్టు ఈ రోజు మనుషులు రక్షణలోకి రావట్లేదంటే ఇది దేవుడు ఎందుకు తన దాసులకు ఇవన్నీ బయలుపరుస్తుందంటే అవి వాళ్ళకి బయలుపరచబడ్డాయి వారికి అనుగ్రించబడి కానీ మీ వారికి అనుగ్రించబడలేదు కానీ మీకు అనుగ్రించబడే వాక్యం ఉంది మనం మత వార్త పదమూడో అధ్యాయంలో చూస్తాం పర్లోకరాజ్య మర్మంలో వారికి అనుగ్రించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడి అన్నారు మరి వాళ్ళంటే ఎవరు మీరంటే ఎవరు ఎవరైతే ఆయన వాక్యానికి విధేయత చూపించి భయం భక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళకే అనుగ్రహించబడతాయి మిగతా ఎందుకంటే వాళ్ళు లైట్ తీసుకోరు కాబట్టి ఏ ఏం బోధ చెప్తే ఏమింటో ఎప్పుడు నేను వాక్యాలే కదంట ఎన్నో వాక్యం చెప్పినవా పాటించినవా ప్రకటించినవా మనుషులకు బోరు కొడుతుంటది కదా వాక్యం వింటూ ఉంటే ఇప్పుడు తెలియదు తన సారం ఒకానొక దినము నీకు వాక్యం కరువయి చెప్పేటోడు కూడా నీకు దొరకడు ఇంకా ఈ కొన నుంచి ఆ కొన వరకు మనుషులు పరిగెత్తిపోతారంట ఎక్కడ వాక్యం దొరకదు చీకటి కాలంలో శ్రమల కాలంలో ఎవరు వాడు కాపాడుకునేకే సరిపోతుంది నీకెక్కడ చెప్తారు వాక్యం వాడి రక్షణ వాడి పిలుపుని కాపాడుకునే సరిపోతుంది ఇంకా నీకెక్కడ వాక్యం చెప్తారంత ఓపిక్ ఆ టైం అంత భయంకరంగా ఉంటుంది అందుకే మనం వాక్యంలో బలపడి అనేకులు ప్రభుత్వంతో నడిపించాలంటే ను వాక్యం చేత బలం చేత క్రీర బలం చేత గురుతుల బలం చేత మహాత్కర బలం చేత పరిశుధాత్మ బలం చేత ఏశప్రభు నీ ద్వారా చేయించమిన పత్తి వాటి గురించి నువ్వు మాట్లాడినప్పుడే మనుషులంతా రక్షణకు వస్తాయి తర్వాత కాబట్టి ఎరుషులే మొదలుకొని చుట్టుపక్కలన్న ప్రదేశం అంతటా ఇల్లూరికి ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించి ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలా దేవుని సువార్తను ఆయన సంపూర్ణంగా ప్రకటించనుంది ఒక వాక్యం అంటే సంపూర్ణంగా ప్రకటించడం అంటే ఏంది ఆ పదం ఎందుకు వాడి ఆయన అక్కడ అంటే సంపూర్ణంగా ప్రకటించడం అంటే సువార్త ఆయన ఎంతగా సువార్త పట్ల విధేయత చూపించి ఎంత బాధ్యతగా భారంగా తీసుకొని ఆ చుట్టుపక్కల ప్రదేశం ఎంత సువార్త ప్రకటించి సంపూర్ణంగా ప్రకటించాడు అంటే సంపూర్ణంగా అంటే అందులో ఎలాంటి లోపం లేదన్నట్టు ఆ పైన చెప్పిన వాక్యం ప్రకారంగా ప్రకటించండి ఆయన తర్వాత ఇరవై ఒకటో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యయం సారీ పద్నాలుగు అధ్యాయం చూస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన సువార్త సంపూర్ణంగా ప్రకటించినప్పుడు ఏం జరిగిందన్నప్పుడు వాళ్ళు ఏం చేశారన్న విషయం ఈ రోజు మనం ఏం చేయాలనే విషయం అపోస్తుల కార్యం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్రాకును ఈ కొనే మొదలుకు అంత్యక తిరిగి వచ్చింది అంటే వాళ్ళు ఏ పట్టణంలో సువార్త చెప్పినా అక్కడ అక్కడ శిష్యులను తయారు చేసిండంట శిష్యులు తయారు చేసినాకనే ఏరొక పట్టణానికి ఇది బహు ఆశ్చర్యం కదా ఒక శిష్యులను తయారు చేయాలంటే వాళ్ళు ఎక్కడ సువార్త ప్రకటించిండ్రో ఆ అక్కడ ఏం చేశారంట అక్కడ అనేకులు శిష్యులు చేసిండంట అనేకులు అంటే ఎక్కువ మంది కదా తర్వాత ఏం చేసింది లోతురాకి వెళ్ళిండంట తర్వాత ఈ కొన్ని అంత్యక అంటే ఒక ప్రాంతంలో కొంతమంది సంఘాలు స్థిరపరిచి అక్కడ సువార్త ప్రకటించి కొంతమంది తయారు చేసినాక అక్కడి నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళిండు ఈ రోజు అక్కడ జరుగుతుందా సేవ అసలు శిష్యులే లేరు ఎక్కడో కొన్ని సంఘాలు తయారు చేస్తున్నాయి అంటే సువార్త పట్ల సంపూర్ణగా సువార్త ప్రకటించడం అంటే అదే సగం సగం సువార్త కాదు నువ్వు సంపూర్ణంగా సువార్త చెప్పాలా కొంత చెప్పి వచ్చేసి నా పని అయిపోయిందని పోయేది కాదు నువ్వు మళ్ళా తిరిగి వెళ్ళాలి అక్కడికి లేక ఒక కొంతమంది నువ్వు అక్కడ ఏర్పరచుకు అక్కడ పెట్టినప్పుడు వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అదే పౌలు చెప్తున్నా అక్కడ ఈరోజు సంపూర్ణ సువార్త లేదు సగం సగం సువార్త మనం సంపూర్ణంగా సువార్త ప్రవహిస్తూ వాళ్ళు సంపూర్ణంగా ప్రభులు తెలుసుకుంత వరకు నువ్వు అక్కడి నుంచి పోవడానికి వీల్లేదు తర్వాతనే అక్కడికి వెళ్ళాలా వాళ్ళు అప్పుడు వాళ్ళ శిష్యులుగా తయారైనప్పు అప్పుడు ఒక స్థాయిలో నిలబడ్డప్పుడు అప్పుడు నువ్వు పక్కకి వెళ్ళాలా అదే చెప్తుంది వాక్యం అక్కడ తర్వాత అంత్యాకపోయిండు తర్వాత పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన కార్యం శిశు మనుషులను దృఢపరిచి ఇప్పుడు ఏం చేయాలా వాళ్ళని ఇప్పుడు నువ్వేం చేయాలా సువార్తకులు సేవకులు తయారు చేస్తాయి నువ్వేం చేయాలా వాళ్ళని దృఢపరచాలా నీకు శ్రమలు వస్తాయి ఇప్పుడు నువ్వేం చేయాలా విశ్వాసంగా దృఢపరచ ఎందుకంటే ఇప్పుడు ఒక సైనికుడు నువ్వు ఇప్పుడు ఒక యుద్ధ వీరుగా నువ్వు తయారైనావు కాబట్టి ఇప్పుడు యుద్ధం చేస్తా ఉంటావు కాబట్టి నీకు శ్రమలు వస్తాయే కాబట్టి నువ్వేం చేయాలా ధైర్యంగా ఉండాలా బలపడద్దు అనే బోధ లేదు రోజు నీకు ఏం కాదు దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆస్వాదిస్తాడు మీకు ఏ కష్టం రాదు ఏ నష్టం రాదు దేవుడు మీకు అధిస్తాడు ఇది ఇస్తాడని ఐశ్వర్య బోధ కానీ వాక్యం ఏం చెప్తున్న అక్కడ తయారు చేసిండ్రు తర్వాత వాళ్ళు ఏం వాళ్ళకి కండిషన్ ఏం చెప్తుండ్రు శిష్యుల మనసులో దృఢపరిచి నువ్వు ప్రతి ఒక్క సేవకును దృఢపరచాలా బలపరచాలా నిలకడగా ఉండాలా మీరు మీకు శ్రమలు వస్తాయి మీకు కష్టాలు వస్తాయి మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే నువ్వు యుద్ధంలో ఉన్నావు నువ్వు యుద్ధంలో పోరాడుతున్నావు కాబట్టి నీకు శ్రమలు ఉంటాయి కాబట్టి నువ్వు ఉండాలని తర్వాత అనేక శ్రమలు అనుభవించి అనేకమైన శ్రమలు అనుభవించి అనేకమైన శ్రమలు అన్నాడు కాబట్టి కొన్ని శ్రమలు అనలే అంటే ఏ రకంగానే నీకు శ్రమలు రావచ్చు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారిని హెచ్చరించి ఈ రోజు అలాంటి బోధ లేదు నువ్వు శ్రమల పొందాలా అనేకమైన శ్రమలు పొందితే కానీ నువ్వు పరలోకి రాజ్యం చేయరవు నీకు రాజ్యంలో అర్హత లేదు నువ్వు ఏ శ్రమలు పొందుకున్న సునాయసం కంఫర్టబుల్ లైఫ్ నీకు దేవుడు నాకు అన్నిచ్చినలే అని కంఫర్ట్బుల్గా ఉండేది కాదు శిష్యుల మనసు దృఢపరిచిన వాళ్ళు విశ్వాసం నిలకడగా ఉండమని అంటే విశ్వాసం పోతుంది నీ మనసు బల నీ మనసు కుంగిపోతుంది కానీ దృఢపరచాల వాళ్ళని వాళ్ళని ధైర్యపరచాల బలపరచాల వాళ్ళని నువ్వు నిలకడగా ఉండాలా నాకు శ్రమలు వస్తేనే దేవుడు నడిచిపెట్టేది కాదు ఇక్కడ వాక్యం క్లియర్ గా చెప్తుంది స్ట్రైట్ గా శిష్యుల మనుషును దృఢపరిచి విశ్వాసం మందు నిలకడగా ఉండవాలని ఏం చేసేలా ను దృఢపరిచిన మనమంతా శిష్యుల ఇప్పుడు మీరు ఏం చేయాలా దేవుడు మిమ్మల్ని దృఢపరుస్తున్నాడు విశ్వాసంలో మీరు నిలకడగా ఉండాలా రాబోయే దినాల్లో ఎవరు తెలుసు ఎలాంటి భయంకరమైన శ్రమలు కావచ్చు నీ విశ్వాసాన్ని షేక్ చేయొచ్చు నువ్వు ఒకవేళ పడిపోయే స్థితిలో ఉండొచ్చు ఎవరికి తెలుసు కానీ వాక్యం దేవుడు ముందుగా నెచ్చరిస్తున్నాడు నువ్వు నిలకడగా ఉండాలా విశ్వాసంలో స్థిరంగా ఉండాలా నువ్వు అనేక శ్రమలు పొందాలా అప్పుడే నువ్వు పర్లోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని హెచ్చరిస్తుండేడు దేవుడు ఈ రోజు మనల్ని అంత ఈజీగా పర్లోక రాజ్యం రాదు ఒక పాస్టర్ చెప్తుండు ఏం లేదు మీరు ఒక్కసారి రక్షణ పొందితే పర్లోక రాజ్యం వెళ్ళిపోతారు మీరు ఎట్లున్నా కూడా ఏమైనా కూడా ఏం కాదు దేవుని సంద మీరు ఆదివారం ఆదివారం చర్చకి రాని క్రమం తప్పకుండా కానుకలేయండి మీ ఫలం అధికమవుతుంది అని చెప్పి బోధ అది అబద్ధం ఈ రోజు అలాంటి బోధలు ఉన్నాయి నీకు నువ్వు ఎట్ట జీవించినా పర్లేదు ఎట్లానే అది ఎట్ల సాధ్యం చెప్పండి నీ రక్షణ నువ్వు కాపాడుకోమని ఉందా లేదా వేతు రక్షణ పత్రికలు కాబట్టి ఇది ఇవన్నీ లోపాలన్నట్టు వీటిని దిద్దేవాళ్ళు ఎవరు దీనికి సరైన ఎవడు నువ్వు దిద్దగలవా నువ్వు పోయి హెచ్చరించగలవా శిష్యులుగా చేయగలవా శిష్యుల మనసు దృఢపరచగలవా సేవకులను బలపరచగలవా సంపూర్ణంగా దేవుని సువార్త ప్రకటించగలవా చూడండి ఇరవై ఏడో చూడండి వాక్యాన్ని ముగిస్తా నేను అపోస్తుల కార్యం పద్నాలుగు అర్థం ఇరవై ఏడు వారు వచ్చి సంఘమును సమకూర్చి సంఘాన్ని సమకూర్చడం చెదిరిపోయిన సంఘాలని సమకూర్చడం సంఘం నిజంగా చర్చలు పోయి వాక్యం చెప్పేది కాదు దేవుని బిడలు చాలా మంది అనేక ప్రాంతాలు ఉన్నారు పోయిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా స్థిరపరచడం కూడా సంఘాన్ని స్థిరపరిచినట్టే సంఘాన్ని పోయి వాక్యం చెప్పేది కాదు అది కూడా సంఘమే కానీ దేవుని బిడలే సంఘం ఎక్కడైతే ప్రార్థన చేసి వాక్యం ప్రకటిస్త సంఘం ఆ సంఘం స్థిరపరచబడాలా వాళ్ళు నువ్వు అనిలు కావచ్చు వాళ్ళు ఎవరైనా నువ్వు వాళ్ళ సంఘం నువ్వు స్థిరపరచాలా నిజంగా సంఘాలు స్థిరపరిచేది కాదు అన్ని రకాల బాధ్యతలు దేవుడి నీకు వారు వచ్చి సంఘం స్థిరపరిచి సమకూర్చి సమకూర్చి దేవుడు దేవుడు తమకు తోడు చేసిన కార్యం అన్నింటినీ అన్ని జను విశ్వసించడం మనం తర్వాత ఆయన ద్వారము తెలిసిన సంగతి వివరించిది కాబట్టి మనం పోతా ఉంటే ద్వారాలు తెరవబడతా ఉంటాయి ను పోతా ఉంటే ఓపెన్ అయిపోతూ ఉంటాయి వాక్యం ఉందా లేదా పాతాల్లో ఒక ద్వారాలు మన నిలబడి ఏ దుష్ట శక్తులు కూడా ఉండలేవు మన ముందు అవన్నీ పారిపోతాయి అప్పుడు ద్వారాలు అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి గుంజుకొని బయట తీసుకొని మనం ఇత్తడి తలుపులు ఇరగొట్టదు ఇప గడిలో పగలగొట్టేదో ఉందా లేదా ఇరిమియా నువ్వు ఎక్కడ సరే నేను నీకు తోడు కొంటా నేను వినిపిస్తాకు నేను నీకు తోడేనాలు లేదా మొదటి అధ్యయంలో ఇది వాగ్దానం అన్నట్టు కాబట్టి ఏసు ప్రభు ఇప్పుడు ఏం చెప్తుండ అక్కడ అయితే ఏసు మత్త వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో అయితే ఏసు వారి యద్దకు వచ్చి పరలోకం భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి పరలోకంలో ఉంది భూమి మీద ఉంది సర్వ అధికారం నాకు ఉందంటాడు శిష్యులు చెప్తుండే అక్కడ కాబట్టి మీరు ఏం చేయాలా కాబట్టి మీరు వెళ్ళి సమస్త జిల్లను శిష్యులుగా చేయడం తండ్రి యొక్క కుమార్ని యొక్క పశుధాత్మనామం వారికి బాప్తిసం ఇచ్చంటే ఏసుక్రీస్తు నామం బాప్తం ఏం చేయాలా నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితును ఏమైతే దేవుడిని బయలుపరిచిండో ఏమైతే నువ్వు చెప్పాలనో అవి నీకు తెలుసు వాటన్నిటి నువ్వేం చేయాలా వాటన్నిటిని గైకొనే వాళ్ళని వారికి బోధించుడి ఎవరికి బోధించాలా వారికంటే వాళ్ళెవరు ఇక్కడ బోధించే వాళ్ళెవరు బోధ బోధించాలా మనం ఈ బోధ వాక్యము ఈ వాక్యాన్ని మనం బోధించాలా మనుషులకి గైకొనవాలను వారికి బోధించుడు తర్వాత ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అంటే యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో పాటు ఉన్నాడు నువ్వు అక్కడే కాదు సేవలో ఉంది నీతో పాటు ఏశ్వ కూడా పనిచేస్తుండడు తర్వాత ఏమిటి అక్కడ మార్కుసు వార్త పదహారు అధ్యయం ఇరవై వచ్చినంలో వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ఎప్పుడైతే వాక్యం ప్రకటిస్తుందో బయలుదేరి అప్పుడు ప్రభు వారికి సహకారుడై ఉండి అంటే సహకారుడు అంటే నీతో పాటు సహకార్మికుడైన నీతో కాటి కలిసి పనిచేస్తుంది ఏ ప్రభు నీలో ఉన్నాడు ఆత్మరూపకం ఉండి పనిచేస్తున్నాడు తర్వాత వెను వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వాక్యముని స్థిరపరచుచుండేను ఆయన నీలో ఉండి వాక్యాన్ని స్థిరపరుస్తా ఉంటాడు నువ్వేం బోధించాలి నీ పక్కనుండి ఆత్మ ద్వారా అవన్నీ అన్నట్టు అట్లా అది వాళ్ళ సీక్రెట్ అన్నట్టు అపోస్తుల సీక్రెట్ ఈ రోజు ఆ రీతిగా మనం చెయ్యాలా దేవుడు అది మనకు ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి ఆయన వా రాకడ బహు త్వరగా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా మనం అనేకులు మనం సిద్ధపరచాలా ఈ యుగ సమాప్తిలో సమయం సమీపించింది కాబట్టి ఆయన రాజ్యం ఆయన రాకడ త్వరగా కాబట్టి మనం ఏం చేయాలా ఈ తన దాసు వ్యూహానికి ఎట్లా ప్రత్యక్ష ఈ రోజు యుగ సమాప్తిలో మనకి మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు మన ఆయనకు చెప్పిన ప్రతి వాక్యాన్ని మనము గైకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించి మన జీవితంలో అమలు పరుచుకొని వాటిని మన మనుషులకి ప్రకటించి అనేకుల శిష్యులుగా తయారు చేయాల అయితే ఈ వాక్యం కొద్ది కష్టతరంగా ఉంటుంది కాబట్టి నాకు ఎందుకు ప్రేరేపణ వస్తుందో నేను చెప్తే ఈ వాక్యాన్ని ముగిస్తా ఒకటే వాక్యము సమయం కూడా అయిపోయింది కాబట్టి రోమిలు రాసిన పత్రిక ఈ వాక్యము కొంచెం హెచ్చరిక కొంచెం సహించాలి కాబట్టి దేవుడు అందరినీ కదా పదిహేను అధ్యాయం ఇరవై వచ్చినాం చూడండి రోమిలు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము ఇరవై వచనంలో భూమిలో రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై వచనంలో నేనైతే ఇప్పుడు నువ్వు తీర్మానించుకోవాలా ఈరోజు నువ్వు తీర్మానించుకోవాలా నేనైతే అన్నప్పుడు నువ్వు నేనైతే మరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను గుర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారి చూతురనియు వినని వారు విను గ్రహింతురనియు రాయబడిన ప్రకారము క్రీస్తునామ మెరిగిన చోట్ల సువార్తను ప్రకటింపవాలనని మిక్కిలి ఆశ యుండి అలాగు అలాగూ చూడండి ఇప్పుడు ఈ వాక్యంలో మనకి ఏమర్థం చెప్పండి నేనైతే మరొక పునాది మీద కట్టకుండు చూడండి ఎవరో వేసిన పునాది మీద నువ్వు పోయి వాక్యం చెప్పేది కాదు అంటే అది ఒక పౌలు వ్యక్తిగత విషయం చెప్తుంది అక్కడ ఎవరో వాక్యం ఎవరో వాక్యానికి అవకాశం ఇస్తే వాళ్ళు చెప్తే మనం పోయి వాక్యం చెప్పేది కాదు నీకంటూ ఒక పునాది వెయ్యాలా అపుస్సులు ప్రవర్తించిన పునాది ఏసు ప్రభే పునాది ఆ పునాది నువ్వు అంటే దాని అర్థం ఏంటంటే ఏసు ప్రభు పునాది వేసిన నువ్వేం పునాది చెప్పు వ్యత్యాసాలు వస్తే కదా ఒకటి ఉన్న ప్రాంతంలో నువ్వు పోయి సేవ చేస్తే వాడికి నీకు కొట్లాట నీవు వాళ్ళలాగా తయారవుతావు కాబట్టి పౌలు చెప్తున్నక్కడ ఏ ఏ కట్టను నేను ఆయన గుర్చిన సమాచారం ఎక్కడ లేదు ఎక్కడ పునాదులు లేవో అక్కడ వేస్తా నేను పునాది ఏసు క్రీస్తు ఆ పునాది నేనేస్తా ఆ పునాది మీద నేను అనేకులు ఆ రీతిగా నేను తీర్మానించుకున్నా ఎవరైతే ఆయన ఆయన సమాచారము ఎవరికైతే తెలియలేదు అక్కడ వాళ్ళు చూస్తారని వినని వినేవారు వింటారని ఎక్కడ వినలేదు ఎక్కడ ఏసువా గురించి తెలియలేదు అక్కడ పోయి నేను పునాది వేస్తా అది అసలైన అపోస్తుల బోధ సీక్రెట్ అది పోయే పోయేది కాదు ఆయన నామము ఎక్కడ ప్రకటించబడలేదు అక్కడ పోయిన వాక్యం చెప్పగలవా ఇక మీదట నువ్వు ఛాలెంజ్ తీసుకోవాలా ఈరోజు నేను కూడా ఛాలెంజ్ తీసుకోవాలా ఎక్కడ వేసుకో గురించి తెలియదు అక్కడ వాక్యం చెప్పాలా అనేసి మనము తెలిసిన వాళ్ళకి ప్రకటించుకొని ఉంటామా వాళ్ళు కూడా ప్రకటిస్తాం మనం వాళ్ళు చెప్తాం వాళ్ళు మంచిగా తయారైనాక నువ్వెందుకు అక్కడ అభిషేకం పొందిన వాళ్ళకి నీకేం పని అక్కడ ఇక వాళ్ళు చూసుకుంటారు కదా లేదు బ్రదర్ అందరూ ఐక్యతగా అలిగి కదా అందరూ సహోదరించి చూపి చూపించాల కరెక్ట్ అది ఒక దశ వరకు అంతే అభిషేకం పొందిన వాళ్ళు అక్కడ ఉంటే ఏమవుతుంది వాక్యం ఉంది ఒకరినొకరిని ఖర్చుకొని ఉంటే తగాదలు వాక్యం గలత పత్రికలో ఉంది వ్యత్యాసాలు వస్తాయి నేను గొప్ప నేను వస్తాయి వచ్చినాయి కూడా గతంలో శిష్యుల మధ్యలో కాబట్టి నువ్వు అభిషేకం పొందితే ఏసు నామం ఎక్కడ తెలియపరచబడలేదో నేను తీర్మానించుకున్న రీతిగా ఆయన నామము గుచ్చిన సమాచారం ఎవరికి తెలియలేదు వాళ్ళకి నేను చెప్తా వాళ్ళు ఎవరైతే ఏ స్ప్రించింది తెలియదు వాళ్ళకి నేను చెప్తా ఎవరైతే ప్రభుత్వించి వెళ్ళదు నేను వాళ్ళకి చెప్తా ఎవరైతే గ్రహించలేని స్థితిలో సత్యాన్ని వాళ్ళకి సత్యం చెప్తా రాయబడిన ప్రకారము లేఖనం ఏం చెప్తుంది క్రీస్తునామం ఎరిగిన చోట్లను సువార్త ప్రకటించవాలని మిక్కు ఆశ గలవాడినై అలాగూ ప్రకటించితే ఆయన చేసింది ఈ రోజు మన ఛాలెంజ్ తీసుకోవాలి నేను తీర్మానించుకుంటున్నా ఈ రోజు రాత్రి ప్రవ్వాక్యాన్ని ముగిస్తున్నాం కాబట్టి కొంతసేపు మనం ప్రార్థనలు గడుపుదాం ఎక్కడైతే ఆయన నామం ప్రకటించబడలేదు ఎక్కడైతే ఆయన సువార్త తెలియని ప్రజలున్నారు వారి మధ్య నేను ప్రకటిస్తా ప్రవ్వా నీ నామం ఎరగిన చోట్ల అపోస్తు పౌలు ఆ రీతిగా సేవ చేసిండు శిష్యుల ఎక్కువ సేవ చేసిండు ఆయన అపోస్తుల ఎక్కువ సేవ చేసిండు ఎక్కడ వేసుకో గురించి తెలియదు ఎన్ని కఠినమైన ప్రాంతాలకు వెళ్ళిండు ఈ రోజు సేవకుల్లో ఎక్కడ కఠినమైన ప్రాంతం ఉంటుంది అక్కడ వెళ్ళరు చాలా కష్టం బెదలు అంటాడు కానీ పౌలు వెళ్ళిండు అక్కడ నేను వెళ్తాను ఈరోజు నేను తీర్మానించుకుంటున్నా ప్రవ్వ నువ్వు ఎక్కడ నడిపిస్తే నేను అక్కడ పోతా అందుకే అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడ కొండల్లో గుట్టల్లో పోయి వాక్యం ప్రకటిస్తూ ఉంటాం ఎవరు ప్రక ప్రకటించిన స్థలాలు అవన్నీ ఒక దశలో అక్కడ ఇంకొక ప్రాంతం నడిపించవచ్చు అక్కడికే పోవాలని ఏం లేదు కదా ఆయన ఇష్టం అక్కడ కొంతకాలం అక్కడ నడిపించిండు ఇంకొకాలం ఇంకొక ప్రాంతానికి నడిపించొచ్చు కదా ఒకటే ప్రాంతానికి ఎందుకు పోగలం కాబట్టి ఒకటే ప్రాంతం ఎంతకాలం నువ్వు ప్రకటిస్తావు ఏరే పునాల నువ్వు పోయి ఎంతకాలం ప్రకటిస్తావు నీకంటే ఒక పునాది ఉండాలా నువ్వంటే ఒక పునాది వేసి ఆ పునాది బండా క్రీస్తే అప్పస్తులు ప్రవర్తించిన పునాది అది ను స్థిరపరచబడితే ఆ పునాది మీద అనేకలు గోడల్లాగా మందిరంగంలో కట్టబడితే దేవుడు ఎంతగా సంతోషిస్తాడు అలాగూ నేను అని వాటి ఆయన చెప్తుండే ఆ రీతిలో తీర్మానించుకు అందుకు అంత బహుశ్రమలు ఆయన ఎన్నో కష్టాలు పడి ఎంత భయంకరమైన సేవ చేసిండి ఆయన ఈ రోజు మనం కూడా అలాంటి సేవ చేద్దాం రాబోయే దినాల్లో సంఘాలను బల బలపరుచాం సంఘాలను స్థిరపరుస్తాం అన్న జనులను సమకూరుస్తాం అన్న జనులు విధేయులు కావాలా క్రియల చేతను వాక్యమైన బలం చేతను పరిశుధాత్మతోను సూచిక్రియల బలం చేతను ఆయన నామాన్ని గుచ్చిన సమాచారం ఎవరికి తెలియలేదో వాళ్ళకు ప్రకటించి ప్రభువును మనం చూపించాలా ఆది నుంచి మనం ఏం చూసినామో ఏ ఎలాంటి రుచి ఇంకా ఎలాంటి అనుమానం మనకు అవసరం లేదు ఆయన ఎలాంటి దేవుడు ఆయన సజీవుడు ఆయన జీవం దేవుడని నా జీవితంలో రుచి చూసినా కాబట్టి ఇంకా ధైర్యం భయప భయమేందుకు ఇంకా అప్పస్తులంటా ధైర్యంగా ప్రకటించిన రో ఆ రీతిగా మనం ప్రకటించి అనేకులు ప్రభు చెంత నడిపిస్తాం ఈ రాత్రి మనం ప్రార్థిస్తాం ఈ రాత్రి మనం నిద్రపోక ముందు నేను ఇక మీదట నేను ఎక్కడ నీ ప్రకటించబడలేదు నేనైతే తీర్మానించుకుంటున్నా ప్రవ్వా నువ్వు ఆమోదించు నన్ను నడిపించి నేను ఎక్కడికి వెళ్ళాలో ప్రవ్వ అని ప్రార్థనలో మనం ప్రభుని అడుగుదాం పరిశుద్ధు రఘు దేవ మా ప్రియ పరలోకి తండ్రి జీవం గల నా ప్రవ్వానికి ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినాం ప్రవ్వ నీ నామెరుగైన ప్రజలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు ఎన్నో మంది ప్రజలు ప్రవ్వ మీ సమాచారం లేని ప్రజలు ప్రవ్వ ఎంతో మంది ఆత్మలు ఘోషిస్తనే ప్రవ్వ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు తేరి చూస్తూ ఆశతో ఎదురు చూస్తుంది ప్రవ్వ ఎవడు మమ్మల్ని విడిపింపగలడని ఎన్నో ఆత్మలు ఘోషిస్తనే ప్రవ్వా తండ్రి నీ నామెరిగిన చోట్ల మేము పోయి వాక్యని ప్రకటించాలా ప్రవ్వ మరొక పునాది ఏదొకడు పునాది మేము కట్టబడడానికి వీలేదు ప్రవ్వ ఆల్రెడీ పునాది ఉంది అక్కడ ఇంకా అవసరం లేదు ప్రవ్వా పునాది లేని చోట మేము వెళ్లి సువార్త ప్రకటించి అపోస్తులు ప్రవర్తిసిన పునాది స్థిరపరిచి ఆ పునాది మీద అనేకులు నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవలు నడిపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా పునాదులు పాడైపోయినాయి ప్రవ్వ వాటి మీద సరిజేయాలా వాటి మీద సరిజేయాల ప్రవ్వ లోపాలని తిద్దాలా సంఘాలని స్థిరపరచాలా సమకూర్చాలా శిష్యుల మనుషులు దృఢపరచాలా అనేక హింసలు పొంది పరలోక రాజ్యంలో శ్రమల పొందాలా విశ్వాసంలో నిలకడ ఉండాలా ప్రభావ స్థిరంగా ఉండాలా ప్రవ్వ ఇవన్నీ బహుకాలం ఈ లోకంలో జరగబోతుంది రాబోయే దినాల్లో కాబట్టి మేము చలించము చేయి ప్రవ్వ మేము నైనా భయపడం ప్రవ్వా ధైర్యంగా మీందు విశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం ప్రవ్వా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ఆదు మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తాం మీకు నింపబడి విస్తారమైన నిరీక్షణ కలిగి మేము ముందుకు పోవాలని సహాయపడండి నిరీక్షణకర్తకు దేవ సమాధానకర్తకు తండ్రి నీకే సమస్త ఘనత మైమర్పించుకుంటున్నాం ఆ రీతిగా మీ సువార్త ప్రకటించి అనేకులు మీ చెంత నడిపించాల ఈ రాతి కలసం మేము తీర్మానించుకుంటున్నాం ఆ రీతి మమ్మల్ని నడిపించండి ఎక్కడ ఈ నామం తెలియదు ఎవరికి ఏ స్ట్రో గురించి తెలియదు మేము ప్రకటిస్తున్నాం ఈ దినం మేము తీర్మానించుకుంటున్నాం ప్రవ్వ వాడు ఎవడైనా సరే అనుడు కానీ ఎవరన్నా కానీ ప్రవ్వ ప్రవ్వ ఏ రీతికి మేము వాక్యాన్ని చెప్పాల తర్వాత మాకు ఆ నడిపించమని ఈ రాతి కళ మాకు మంచి నిద్ర అనుగరించండి ఏకునేసి స్థుతించి గణపతిలోనే కృపదించని ఈ వింటున్న ఈ ఆరధలు వింటున్న బ్రదర్స్ సందర్శిస్తారు అందరి మీరు ఆస్వాదించండి నూతనంగా అభిషేకించి ప్రతి చోట మీ కొరికొమ్మలు అందరినీ సాస్ని పెట్టుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఓకే సార్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ బ్రదర్స్ ఇస్తారు కుటుంబాలకి ఆ రీతిగా ఇక ఆరాధనలో ప్రార్థన అంశంతో ఎవరైతే బాధపడుతున్నారో కుటుంబీకులందరికీ పరులకు శాంతి సమాధానం స్వస్థత ఆదరణ రక్షణ కలుగును గాక ఆ మెయిన్స్ సార్ మదర్ సిస్టర్స్ కి ప్రేజ్ అలాడు